శ్రీగుమస్తే వామహేతమో నా బ్రహ్మణా బ్రహ్మణను వన్నోతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ చార్యపరు పరపరాయన్ మంగాని రాణశ్రోత్ర్రియాణి సర్వాణి సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాక్యాం మామా బ్రహ్మ నిరాకరోత్రాకరణనిరాకరణం నేస్ తదాత్మనిన ఉపనిషత్సు ధర్మాస్ మయి సంతుయ సుతుం శాంతి శాంతి శాంతిమే ఏషమన్ హోవాచేవే భూయోను వ్యాస్ వసాపరాని ద్వత్రింశం వర్షాణీ సహాపరానింశతం వర్షాన్ని ఉవాస తస్మై ఉచేవా అవగతం న్యాయామా తి మఘవన్ ఏవమేవేష అని అన్నాడ ప్రజాపతి గారు మఘవన్ అంటే ఓ ఇంద్ర ఇంద్రుడికి మఘవాన్ అని పేరు సంబోధన హే మఘవన్ మఘ అన్నా మఖ అన్నా ఒకటే మఖ అనే శబ్దాన్ని తమిళనాడులో పలకమంటే ఏమని పలుగుతారు మఘ అని సో యజ్ఞమో అర్థం ఇంద్రుడు అంటే అనేక యజ్ఞములు చేస్తే ఆ క్షణాన్ని ఆక్రమించినవాడు అని అర్థం మధవన్ శతమ అంటే కూడా ఇంద్రుడే సోహే ఇంద్ర యేష ఏవమేవ యేష అంటే ఈ ఆత్మ ఏవమేవా నువ్వు అనుకున్నట్లే కరెక్టే నువ్వు అనుకున్నట్లంటే ఇలాగా సమ్యక్తయా అవగతం ఛాయాత్మ నువ్వు బాగానే తెలుసుకున్నావు ఛాయాత్మ కాదు ఛాయాత్మ యథార్థమైన ఆత్మ కాదు నువ్వు బాగా తెలుసుకున్నావు అని ప్రజాపతి గారు అంటున్నారు అని ఆయన ఇంకా ఏమంటారంటే యో మయోక్త ఆత్మా ప్రకృత ఏతమే వాత్మానం తూ తే భూయ పూర్వం వ్యాఖ్యాతమీ అనువ్యాఖ్యా ఆయన ఇంకా ఏమంటారంటే ఏతంత్రేతే భూయ అనువ్యాఖ్యామి ఈ ఆత్మనే నీ కొరకు మళ్ళా వ్యాఖ్యానం చేస్తాను అంటే వివరించి చెప్తాను ఈ ఆత్మ అంటే ఏ ఆత్మ యహ మయా ఒక్క ఆత్మ ప్రకృత కొత్త ఆత్మ ఏదో కాదు కొంతకుముందు అలా భ్రమపడతారు అంతకుముందు ఏదో తక్కువ ఆత్మ చెప్తాడు ఇప్పుడు పై ఆత్మ చెప్తాడని అలాగేమీ కాదు ఏ ఆత్మనైతే పూర్ణ ఆత్మతత్వాన్ని నీటి త్వరలో నేను చెప్పి ఉన్నానో దాన్నే మళ్లీ చెప్తాను ఎందుకంటే అదే ప్రకృతం ప్రకృతం అంటే అదే టాపిక్ ది సబ్జెక్ట్ మ్యాటర్ వేదాంతంలో సబ్జెక్ట్ మెయింటూ ఆత్మతత్వం ఇంకేముండదు మిగతావన్నీ ఊరికే అలా సందర్భానుగుణంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బేస్ అన్నది ఆత్మ విచారమే బేస్గా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇదే ఆత్మతత్వాన్ని నీకు మళ్ళా నేను వ్యాఖ్యానం చేస్తాను ఇంతకుముందు వ్యాఖ్యానం చేసిందే భూయహ అంటే ఇంకోసారి ఇంకోసారి అంటే ఇంతకుముందు చేసింది కాకుండా మరొకటి చేస్తే భూయహ అని మళ్ళీ ఇంకోసారి అదే చేస్తే దాన్నే భూయహ అంటారు కాబట్టి శబ్దాలు మార్చి పదాలు మార్చి తత్వం అదే చెప్తారు ప్రక్రియ మారుతుంది మెథడాలజీ మారుతుంది దృష్టాంతాలు మారుతాయి పదజాలం మారుతుంది కానీ క్షత్రియ తత్వం మాత్రం అదే కానీ మళ్ళీ ఇంకోసారి నీకు వ్యాఖ్యానం చేస్తాను ఎస్మాత్ చకర్వ్యాఖ్యాతం దోషరహితానం అవధారణ విషయం ప్రాప్తమీ గ్రహీది దోషములు కనుక లేనివాడైతే దోషరహితానా మనస్సులో దోషములు ఉండరాదు దోషములు రెండు రకాలు మనస్సులో రెండు రకాల దోషాలు ఉంటాయి ఒకటి కషాయ సకషాయ దోషము రెండవది నిష్కషాయ దోషము అని రెండు రకాలుగా చెప్పారు కషాయం అంటే మేడియా కషాయం అన్నట్టుగా టీ టీ టీ టీ అంటే ఏంటి కషాయం అది సిల్ పౌడర్ వేసి దాన్ని బాగా బాయిల్ చేసి ఆ కషాయాన్ని తీసుకుని అది గుర్తుకుంటూ ఉంటాం మనం అది తీరి కషాయం కాఫీ కషాయం ఇంకేంటే దాని ముఖం దృష్టి కానీ దాంట్లో నుంచి ఇటు నుంచి అయితే చూద్దామంటే గోరకొచ్చేసి ఉంటాయి అదే అనుకూడదు నూట రానస్ఫరే సో అదే అది కాబట్టి దోషములకు కషాయము ఉంటాయి మిరిగల కషాయం మంచిదే అవ్వచ్చు కానీ ఈ దృష్టితో చూస్తే దోషము అనమాట సో బుద్ధి మన మనస్కంతఃకరణము సకషాయ కషాయముతో నిండి ఉంటుంది కషాయ దోషాలు రెండు రకాలు సకషాయ దోషాలు రెండు రకాలు ఒకటి రాగద్వేష రూపములైన రెండు తప్పుడు అభిప్రాయంలోనే చూస్తాడు ఇప్పుడు మనస్సులో రాగద్వేషములు తీవ్రమైన రాగద్వేషాలు ఉంటాయి చాలా తీవ్రమైన రాగద్వేషాలు ఉంటాయి ఒక ఆయన మీకు తీవ్రమైన రాగద్వేషాలు అంటే ఎలా ఉంటాయని చెప్తాను చూడండి ఒక ఆయన లేదంటే ఆయనకి ఏదో ఒక తత్వం తెలుసుకోవాల్సి చెప్తున్నారు ఏదో తత్వానికి ఏదో శ్లోకాల లోపం అన్ని తాత్పర్యం తెలియాల్సి వస్తుంది వైదికుడు అయినా మంచివాడు మంచి నిష్టాది శిష్యుడు వెరీ సో ఆయనకి ఎవరో చెప్పారు ఇలా ఈ స్వామీజీ ఉన్నాడు అక్కడ వీళ్ళు ఆయన ఎదురు తీర్చిన సదుపాయానికి నేను తెలుస్తున్నది ఆయన చెప్ప ఒక గంటలో నీకు ఆయన దాన్ని చేత తల్లని చేసి పంపిస్తాడు ఆయన తెలుసుకున్న సబ్జెక్టు నా ఎదురు రిఫరెన్స్ ఎవరో ఇచ్చాను ఇస్తే ఆయన వాదన చేసుకున్నాడు విద్యం చేసుకున్నా రాలేదు ఎందుకు రాలేదంటే ఆయన అన్నారు ఈయన ఏ సంప్రదాయం వాడని అడిగాడు ఆయనకి ఎందుకని గారు ఎందుకు కదా ఆ ప్రసంగం నన్ను కూడా అడిగారు మీరు ఏ సంప్రదాయం వాటిని అడిగి నేను అన్నాను వ్యాస శంకర సంప్రదాయం వాడిని చెప్పారు ఇంక అతను నేను చెప్పారు నేను చెప్తున్నది వ్యాస శంకర సంప్రదాయం అది అది కాదు నేను అడుగుతాను మీరు అడుగుతున్నది నాకు తెలిసింది వద్దులేండి ఆ ప్రసంగం ఊరుకోండి చెప్తాను ఎందుకు అంటే ఆయన దృష్టి ఏంటంటే కామకోటి వారి దగ్గర శృంగేరి వారి దగ్గర ఉంటేనే వాళ్ళు సన్యాసి మిగతా ఎవరు సన్యాసం కాదని ఆయన అభిప్రాయం కొన్ని వీళ్ళ దగ్గరికి వెళదామంటే వీళ్ళు ఎవరికి సన్యాసం ఇవ్వరు అది లీగల్ సూకిస్తానం శృంగేరి వారు కానీ కామపతి వారు కానీ ఎవరికో ఒక్కళ్ళకే సన్యాసం ఇస్తారు ఎందుకంటే లీగల్ ఇద్దరు ఇబ్బంది లేదు ఆయన కనుక ఇద్దరికి సన్యాసం ఇచ్చారంటే నెక్స్ట్ ఎవరిలోని కోర్టులో పిటిషన్ పడిపోతుంది నేనంటే నేను పిటిషన్ వేసిస్తా అలా అయింది అందుకోసం వాళ్ళు ఒక్కళ్ళకే ఇస్తారు ఇక్కడికి వచ్చేటప్పుడు మహాత్ములు ఇక్కడ మన దగ్గర గంట సేపు ప్రసంగం చేశారు చక్కటి ప్రసంగం చేశారు ఆయన శృంగేరి వారి దగ్గర తీసుకున్నారు ఆయన ఇవ్వలేదు సివేలా ఆయన ఒక్కరికే ఇస్తారు సింగి ఆయన ఇప్పించారు ఆయన పక్కగా దూరంగా ఉండి ఎవరి చేసినా ఇప్పించారు ఎందుకు సన్యాసి అలాగే కాబట్టి ఏం చెప్పమంటారు ఎందుకు ఈ ఆయన వచ్చి సబ్జెక్ట్ చదువుకుని వెళ్ళచ్చు కదా దీన్ని తప్పుడు అభిప్రాయాలు అంటారు ఇది ఒక దోషం ఇది అంటే మనం సిక్స్ చేస్తాం మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ దాన్ని మనం తెలుసుకుందాము అనే దృష్టి దానికి దాని వెనకాల ఏదోదో ఈ సంప్రదాయం అని ఈ కష్టం అని కష్టంస్ వీటన్నింటినీ ధర్మాలకుందరు సుమపడి ఏదో కష్టంస్ ఉంటాయి అదే ధర్మం అనుకోవడం అరిటాప్లో భోజన చేయడానికి కష్టం కోనసీమలో అరిటాపులో భోజనం చేయడానికి కష్టం ధర్మం ఎలా అవుతుంది అరిటాపు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ధరతో భోజనం చేస్తాం కానీ మనం ఏమనుకుంటాం అరిటాప్లో భోజనం చేయడం అని అనుకుంటాం అరిటాప్లో ఎగరవాడిని భోజనం తగ్గితే ధర్మం అవుతుంది కానీ వీరి కూర్చుని అరిటాప్లో భోజనం చేసిస్తే ధర్మం ఎలా అవుతుందండి కాబట్టి కానీ అలాగే అనుకుంటారు హైదరాబాద్ పెడితే ధర్మం మాత్రం అనుకోవడం అది అది కూడా అనుకుంటారు అనుకునే సందర్భంలో అనుకుంటారు కానీ అంత గట్టిగా అనుకోవడం మాత్రం ధర్మవాన్ని గట్టిగా నేర్చుకుంటూ ఉంటారు పొద్దున్న సాయంకాలం పొద్దున్న సాయంకాలం అటువంటి ఆయన కంచం వేసే భోజనం పెడితే ఏంటలో భోజనాలు నేను జన్మంటారు కూడా అప్పుడు ఈ కోసం ఎక్కడికో పరిగెత్తాలంటారు సో ఎనీవే కాబట్టి ఇంకొకటి ఫిక్సేషన్స్ ఏమైతే ఉంటాయో దోషం ఇది రెండవ దోషాయి దోషంలోకి వస్తుంది ఐడియాస్ కాన్సెప్ట్స్ సిచువేషన్స్ ఇవన్నీ ఉంటాయి అదో దోషం సో ఇది ఒక ఆయన ఉన్నాయి నాకు ఆ మహావిష్ణువు యొక్క రూపం అంటే మహాప్రీతి మీరు చెప్పినటువంటి నిర్గుణ నిరాకార తత్వం మీద నాకు శ్రద్ద ఎందుకంటే నిర్గుణాన్ని ఏం చేస్తాం ఇలా తలముందంట నిర్గుణాన్ని ఏం చేస్తుందని దాంట్లో ఏం పుచ్చా పొచ్చా నిరాకారంలో అసలే లేదు దాని ఆకారం లేదు కదా కాబట్టి నాకు దాన్ని తెలిపలేదు నాకు ఆ మహావిష్ణువు యొక్క రూపం అంటే ప్రీతి అన్నాడే మంచిది మీరు కలుషు బట్ నిర్గుణము నిరాకారము అది అనవసరం అనే ఆ ఫిక్సేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బాయింగ్ బిస్ గెంపు మనం గోయింగ్ టు మీ బాగుంది అంటే సంసార బద్ధుడై ఉంటాడు ఆ ఫిక్సేషన్ పనికి రాదు కాబట్టి ఇలాగంటి ఫిక్సేషన్స్ ఐడియా కాన్సెప్ట్స్ పదజాలానికి భావజాలానికి మనిషి బద్ధుడై ఉంటాడు అది కషాయ దోషం ఇంకొక కష్టాయుషం ఏంటంటే రాగద్వేషాలు మామూలుగా లోకంలో ఉండే సంసారాలు అలాగే ఉంటారు వాళ్ళు ఏ భావజాలానికి ఏ పద్ధతి వద్ధులు తరు కేవలము ధనానికి భోగాలకు మాత్రమే వద్దులు ఉంటారు అంటే వాళ్ళకి ద్వైతమైనా ఒకటే అద్వైతమైనా ఒకటే వాడి కడుపు వాడికి నిండుతో వాడి డబ్బు వాడికి వచ్చేస్తూ వాళ్ళు అర్థం వాడికి ముచ్చేస్తున్నంతసేపు ద్వైతమైన పర్వాలేదు అద్వైతమైన పర్వాలేదు అలా ఉంటారు అంటే కేవలం అర్థకామపరాయణమైన జీవితం ధనాన్ని సంపాదిస్తూ ఉండడం భోగాలు అనుభవిస్తూ ఉండటం ఆసక్తి సంసారాసక్తి కొంతమంది మీద రాగము మరికొంతమంది మీద ద్వేషము కొన్నింటిపై రాగము మరికొన్నింటిపై ద్వేషము ఈ విధమైనటువంటి రాగద్వేష పూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అది కూడా సకసాయుదోషం కాబట్టి రెండు రకముల సకసాయుదోషాన్ని మనం చెప్పుకున్నాము ఇంకా నిష్క సాగు దోషం దగ్గరకు వస్తే స్వచ్ఛమైన హృదయం కానీ అలజడి ఆందోళన ఎక్కువ కంగారు కంగారు ఎక్కువ ఉంటారు చూడండి ఆ దోషం ఎక్కువ ఉంటుంది ఎవరైనా నలవ ఉండొచ్చు నిలో ఉండొచ్చు కంగారు ఎక్కువ సో అంటే సౌమ్యంగా ప్రశాంతంగా ఉండడది చేతకాదు ఊరికే అర్ల దేట పడతాడు కానీ పవిత్రమైన హృదయం కలవాడు అన్యాయం చేయడు అదర్ దోషాలు ఉండవు ఆసక్తి ఉండదు ఉంటాడు కానీ కంగారు ఉంటాడు అది ఒక దోషం కానీ ప్రాణాయామాదులతో నివారించాలి సో నిజ దోషాన్ని ఆసన ప్రాణాయాముల చేత నియమాల చేత సకసాయ దోషాన్ని భక్తి చేత నివారించుకోవాలి భక్తి అంటే నిష్కాంత భక్తి ఉందో అది భక్తి అంటే గౌణభక్తి కాదు గౌణ భక్తి అంటే నాకు ఇది కావాలని వీడు ముందే దేరం పెట్టి పూజ ప్రారంభిస్తాడు సో వాణిజ్య భక్తి అంట అంటే బిజినెస్ టైప్ ఆఫ్ భక్తి షాప్ భక్తి అని అంటారు సో అలాంటి భక్తి కాదు సో ముందే వీడు ఇంకా పూజ చేయడానికి ముందే సంకల్పంలో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అని మొదలుపెడే ఎందుకైనా అభిద్యాయం ఉన్న అభ్యాయం చాలా ఎంతవరకు ఇచ్చిన ఇంకా ఎక్కువ అభిప్రాయం కావాలి పోనీ మంచిదే ధన కనక వస్తు వాహనాది సిద్ధ్యర్థం ఎందుకు ఉన్నత సంతోష సార్దు ఇంకా ఇవన్నీ ఇంకా ఇంకా వీళ్ళు లేదు ఇవన్నీ సిద్ధించడానికి నువ్వేం చేస్తావంటే సత్యనారాయణ వ్రతం కరిస్ ఇంకా కరిస్యే చేయబోతున్నాడు ఇంకా చేయలేదు వీడు ఇంకా మొదలుపెట్టలేదు ఇంకా అసలు ధ్యానం కూడా చేయలేదు ముందు బేరం అయిపోయింది బేరం ఆదుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంకా ధ్యానం మొదలు పెడతాడు సత్యనారాయణ స్వామి నుండి ధ్యాయాన్ని అని ఒక రెండు అక్షతలు వేస్తాడు ధ్యానం ఏం చేయడు పూజ అక్షతలు వేస్తాడు మెకానికల్గా ధ్యాయాన్ని అంటాడు అక్షతం వేస్తాడు ఆవాసయామి అక్షతలు వేస్తాయి రత్నసింహాసనం సమర్పయాన్ని మళ్ళీ అక్షతలే ఉద్యోగ నూటం పుట్టిన రత్నసింహాసనం అంతా ఉన్న అక్షతం వేస్తాం కూడా ఇంకొక పద్ధతి అక్కడ భావన చేయమని అభిప్రాయం రత్నసింహాసనాన్ని సమర్పించినట్టుగా భావన చేస్తే ఆ మాట మీద నిలువ ఉంటుంది ఎందుకంటే భావన చేత సర్వం సిద్ధిస్తుంది కనుక ఏ భావన ఉండదు వీడు వీడు ప్రపంచాన్ని సంసారాన్ని భావన చేస్తూ ఉంటాడు ఏదో ప్రపంచ విషయాలను భావన చేస్తూ ఉంటాడు ఇక్కడ అంటూ ఉంటాడు వాళ్ళు ఏదో రకాంగ కర్మ అంటే అలాగే ఉంటుంది ఇంకా కర్మ అంతకంటే దానికి సిద్ధి రాదు ఎందుకంటే ఏకాగ్రత కావాలంటే కర్మలో కూదరు కర్మ అంతకంటే ఉంటుంది కాయం వాన్మనఃకార్యముత్తమం అన్నారు భగవానం అనమాట కాయంతో చేసి ఇది అలాగే ఉంటుంది అంతకంటే వాస్తుతో చేసి ఇది కొంత బెటర్ ఉంటుంది మనస్సుతో చేసి ఇది ఉత్తమం కాబట్టి అలా చేస్తూ ఉంటారు సో ది పాయింట్ ఈజ్ పవిత్రమైన సో ఈ పూజ చేత తర్వాత ముందు బేరం అలాంటిది అది రాగద్వేషాలు పెంచుతుందా పెంచుతుందా పెంచుతుంది కాబట్టి అది కాదు రాగద్వేష అంటే ఇచ్చాద్వేషములు పూర్తిగా విదిలిపెట్టేస్తుంది ఎందుకంటే అంటే కావనాన్ని పూర్తిగా విదిలిపెట్టేస్తే కామన వల్ల ఊహించేటువంటి భయము క్రోధము ఇలాంటి దోషాలు కూడా పోతాయి కామన నుంచే రాగ నుంచే ద్వేషం పుడుతుంది ద్వేషం ఒరిజినల్ కాదు ఒరిజినల్ రాగము కాబట్టి భక్తి చేత నిష్కామ భక్తి యోగంతో నిష్కామ భక్తిదే భక్తి యోగము అని పేరు భక్తి యోగం అయిపోతుంది నిష్కామంగా చేస్తే సకాలంగా చేస్తే సంసారంలోనే ఉంటాడు కాబట్టి నిష్కామ భక్తితో మీరు కనుక ఈశ్వరుని ఆ సకషాయ దోషములన్నీ పోతాయి ప్రాణాయామ ఆసన ప్రాణాయామాదులను చేసినట్లయితే నిష్కసాయ దోషము అంటే చాంచల్యము అనే దోషం పోతుంది అప్పుడు స్వచ్ఛమైన మనస్సు వీడికి రచిస్తుంది ఈశ్వరానుగ్రహం వల్ల ఈ సిచ్యుయేషన్స్ అన్నీ పోతాయి జ్ఞానాన్ని పట్టుకునేటువంటి ఆ రిసెప్టివిటీ వీడికి వస్తుంది జ్ఞానం ఎవరు చెప్పినా రిసీవ్ చేసుకున్నందుకు సిద్ధంగా ఉండాలి రిక్షావాడు చెప్పాడు అనుకోండి మీరు రిసెప్టివ్గా ఉండాలి ఒకసారి నేను రిక్షాలో తీసుకుని పోతున్నా పోతుంటే అతను ఈ మాట ఆ మాట కలిపి అతనికి తా వాళ్ళ తాత దగ్గర విన్న తత్వం ఒకటి పాడేది వాళ్ళకి తత్వాలు వస్తాయి ఏదో పాటలు వస్తాయి తత్వం ఉంటారు ఆ తత్వం పాగేది ఎంతో ఎంతో వైరాగ్యం ఎంతో అద్భుతమైన వైరాగ్యం ఉందంటే ఆ రిక్షా ఇచ్చినందుకు అదే మహాపుణ్యం ఏమిటి ఆ రిక్షా ఇచ్చాయనని నాకు అనిపిస్తుంది అలాంటి రిసెప్టివిటీ మీరు అయోగ్యుడు అల్పుడు అని నేను ముందే పెట్టి కూర్చుంటే మీకు అటువంటి మానసిక దోషములు ఏమీ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఒక్కసారి బోధించినా కూడా చతుర్వ్యాఖ్యాతం అవధారణ విషయం ప్రాప్తం ఒక్కసారి ఆత్మతత్వాన్ని బోధించేపటికి అది బుద్ధికి వచ్చేస్తుంది నిత్యం కలిగిపోతుంది ఆ కరెక్ట్ జగత్తు మిథ్యాన్ని ఒక్కసారి వివరిస్తే మరికి జగన్ నిత్యాత్వం తెలిసిపోతుంది అవును కరెక్టే జగత్తు నిత్య అని అలా ఉంటాయి కానీ మనస్సు నిండా నిష్ట సాయి దోషములు సత సాయి దోషాలు పెట్టి కూర్చుంటే ఎన్నిసార్లు చెప్పినా అంటే ఎప్పటికప్పుడు పొరగడుపు సో పుస్తకం పుస్తకం జరుగుతున్నంత సేపు జగత్తు మిత్య పుస్తకం మూసిన వెంటనే జగత్త సత్యం దేవుడు కాదు సత్యం జగత్తతే సత్యం అలాగే నడిచిపోతూ ఉంటుంది వాళ్ళు దోషాన్ని బట్టి సో ఈ దోషము ఉంది నీలోని ఏదో ఉంది దోషం నీలో నా అతహిర్దోషేణ ప్రతిబద్ధ గ్రహణ సామర్థ్యం కాబట్టి నేను నీకు చెప్పానాయా చెప్పినా నీకు అర్థం కాలేదు కాబట్టి నీ హృదయంలో నీ మనస్సులో అంతఃకరణంలో జ్ఞానం కలగాలి కదా అంతఃస్కరణము ఏదో ఒక దోషం ఉన్నది నీలో తెలుసుకునే సామర్థ్యం ఉంది లేకపోలేదు ప్రతివాడికి తెలుసుకునే సామర్థ్యం ఉంది ఎందుకంటే ప్రతివాడు ఆత్మరూపుడే కనుక కానీ అది ఆ సామర్థ్యము ఏదో ఒకనొక దోషం చేత బంధింపబడి ఉన్నది కైనచి దోషమేణ ప్రతిబద్ధ గ్రహణ సామర్థ్య ఇప్పుడు చూడండి మీకు ఆత్మ జ్ఞానము అంటే అది క్రియేటివ్ అది క్రియేటివ్ నాలెడ్జ్ క్రియేటివ్ నాలెడ్జ్ అంటే అది మీకు బుద్ధిలో ఇంతకుముందు ఉండే సంస్కారాలని బట్టి వాటి నుండి ఉదయించినటువంటి సంకల్పము జ్ఞానము అది క్రియేటివ్ అవ్వదు అది ఇది నాలెడ్జ్ పాస్ట్ అవుతుంది నిన్న మీరు ఏదో సంలుసుకున్నారనుకోండి అది వేళ గుర్తు చేసుకుని చెప్పారనుకోండి మీరు ఎంత అద్భుతంగా చెప్పినా అది క్రియేటివ్ నాలెడ్జ్ ఎందుకు అవుతుంది అంతకుముందు తెలుసుకున్నది పాస్ట్ మెమరీలో ఫిక్స్ అయి ఉన్నదాన్ని బయటకు తీసి మీరు ప్రకటించారు అష్ట జ్ఞానం అలా ఉన్నారు ఎందుకంటే అంతకుముందు మెమరీలో ఉన్నదాన్ని మీరు తెలుసు చెప్పారు అనుకోండి అది ఆ జ్ఞానము టైం బేస్డ్ అవుతుంది కానీ టైం అతీతంగా ఎలా అవుతుంది కాలాతీతమైన జ్ఞానం ఎప్పుడు ఎలా అవుతుందో అవుతాం కాబట్టి ఆత్మజ్ఞానం ఉంటే రెడీ నేను ఇన్స్టైట్ నిన్న చెప్పిన దాన్ని మెమరీ వేసుకో మెమరైజ్ చేయటం దాన్ని ఇన్సైట్ అంటారు అంతర్దృష్టి ఇన్సైట్ అంటే మనస్సు ఒక్కసారిగా విలీనం అయిపోతుంది అమనీ భావాన్ని వీడు పొందుతాడు మనస్సు మనస్సు ఎప్పుడు ఎంగేజ్ థాట్ ప్రాసెస్ లో ఎంగేజ్ ఏదో ఒకటి థింకింగ్ ను ఉంటుంది మనస్సు థింకింగ్ రూపంగా ముందుకు తీసుకొచ్చేటువంటి విషయాలు టైమ్ బౌండ్ అయి ఉంటాయా టైం లెస్ట్ అయి ఉంటాయా టైం బౌండ్ అయి కాలబద్ధములై ఉంటాయి కాల పరిచ్ఛిన్నములైన విషయాలనే మనస్సు తవ్వి పోసేస్తూ ఉంటుంది అలాగా నిరంతరంగా కాబట్టి మనస్సు తమి పోసే విషయాలు వాటిల్లో క్రియేటివిటీ ఉండదు అవి నిన్నటివి మొన్నటివి అయింటాయి మెమొరీలు అయింటాయి అంటే కాలబద్ధము కాల విషయాలనే అది బయటికి తీసుకొస్తూ ఉంటుంది బయటికి తీసుకొచ్చి అలా ఉంటుంది అటువంటి మనస్సు నిర్దిష్టమైనప్పుడు దాంట్లో ఏదో సములు లేని స్థితి దాన్ని కలిగినప్పుడు ఈ కషాయాలన్నీ పోయినప్పుడు అది విలీనం అయిపోతుంది అమలు భావాల్ని పొందుతారు టోటల్ జాగరూపతని సంపాదిస్తారు టోటల్ అవేర్నెస్ అంటారు అంటే మీరు అనుకోవచ్చు మనస్సు పనిచేసే మీరు చెప్పండి నాకు మనస్సు బాగా యాక్టివ్గా ఉందండి మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు వీరికి టోటల్ అవేర్నెస్ ఉంటుందా లేకపోతే అవేర్నెస్ లేకుండా ఉంటాడా మీరు ఎవరనుకుంటున్నారు ఎవరనుకుంటున్నారు అవేర్నెస్ ఉండదండి అవేర్నెస్ ఉండదు జాగరూకత ఉండదు పరధ్యానంలో ఉంటాడు ఇప్పుడు నేను అర్థం చెప్తున్నాను అనుకోండి మీ మనస్సు విపరీతంగా పనిచేసేస్తోంది అనుకోండి మీలో జాగరూకత ఉన్నట్టనట్టదు మీ మనస్సులో ఇతరములైన ఆలోచనలు ఏమి లేవనుకోండి ఇప్పుడు దీని అర్థం ఏంటి మీరు పూర్తి జాగరూకులే ఉన్నారని అర్థం అది సంగతి కాదు మనస్సు తల్లి పోషిస్తోంది అంటే మీరు ఆ మనస్సు యొక్క సంకల్ప వికల్పముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు యూ లూజ్ యువర్ సెల్స్ ఇన్ ది ప్రాసెస్ థాట్స్ ఆ థాట్స్ యొక్క ప్రవాహంలో ఈ లూజ్ యువర్ సెల్స్ యుట్ హేవింగ్ ది మ్యాటర్ అటువంటి సందర్భంలో మీకు ఆ అంతర్దృష్టి కదా అదే పెద్ద ప్రతిబంధకం అయిపోతుంది ఆ కషాయ కోసములన్నీ కూడా పోయి మనస్సు సరళమయ్యి ముందు సరళం కావాలి అంటే సింపుల్ ఉండాలి దాంట్లో బ్యాజేజ్ తక్కువ ఉండాలి ఫిరీగా ఉండకూడదు లైట్ ఉండాలి లైట్ గా ఉండాలి హెవీ బ్యాగేజీ లాగా ఉండకూడదు మనస్సు చాలా లైట్గా ఉండాలి సింపుల్ ఫీలింగ్స్ సింపుల్ ఇమోషన్ సింపుల్ లవ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి క్లీన్ సింపుల్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ నో కాంప్లెక్సిటీ జటిలంగా ఉండదు మనస్సు అటువంటి మనస్సు ఒక ఒక గివెన్ సిచ్యువేషన్లో అది విలీనం అయిపోతుంది లేకుండా పోతుంది అమనీ భావం వచ్చేస్తుంది అప్పుడు వీరి టోటల్ అవేర్నెస్ అంటారు మనస్సు నిద్రపోతే అది వేరే సంగతి నిద్రపోతే టోటల్లే అనవేర్ మనస్సు లేకపోతే నిద్రపోతాడు కదా కాబట్టి నేను ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడటం లేదు తెలివిగా ఉన్నాడు మనస్సు యొక్క ప్రాసెస్ ఏం లేవు హీఈ్ నాట్ లాస్ట్ ఇన్ ది థాట్ ఆఫ్ ది వర్ల్డ్ అటువంటి టోటల్ అవేర్నెస్ అని అంటారు అన్డివైజ్డ్ ఎకానిస్టన్ అనమాట మీరు మీరు మార్కెట్ లో దేని గురించి ఆలోచిస్తున్నారు మీ ఎకానిస్టన్ ఏమైపోయింది డివైడ్ అయిపోయింది అలా కాకుండా అన్డివైజ్డ్ ఎకానిస్టన్ టోటల్ అవేర్నెస్ ఆ టైంలో మనస్సు విలీనం అయిపోయి మీరు విఘటే ట్రూ హ్యాపీనెస్ లోపల ఉంది కానీ భయపలేదు అనే ఇన్సైట్ వస్తుంది వాడికి అప్పుడు ఆటోమేటిక్గా వాడికి వైరాగ్యం గురించి మాట్లాడితే దట్ ఈస్ వేరీ నీట్ అని వైరాగ్యం వస్తూ సరళంగా తెలుసుకోగలుగుతాం మనకు వచ్చిన ప్రార్థన ఆ ఇన్సైట్ కలగడానికి కావాల్సిన కన్ఫ్యూజ్ వీడిలో ఉండదు వీడు నిన్నటిది మొన్నటిది తల్లి పోయటానికి అలవాటుపోతుంటాడు తప్పిస్తే ఈ వర్క్ టైమ్ బోన్ ప్రాసెస్ ఈ మైండ్ లో ఉంటాడు తప్పిస్తే మైండ్ కి అతీతమైన టైమ్లెస్ రియాలిటీ టెక్ కాదు స్థితి చెప్తూ ఉంటుంది ఎటో వాక్యం నివర్త అప్రాప్తి మనస్సా సహాయం చెప్తుంది ఇది మనస్సుతో చేరుకోలేదు వాక్కుతో వర్ణించలేము అని కుండ చెప్తూ ఉంటుంది చంద్రులు ప్రాతస్మరాని మనసో వచసా మగమ్యం అంటారు మనస్సుకి దొరకదు వాక్కు దొరకదు అని చెప్తూ ఉంటుంది చెప్పినా వాడు వాటి అన్నింటినీ కూడా రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసి కూర్చుంటాడు కూర్చులే మనస్సుకే దొరుకుతుంది అనుకుంటూ ఉంటాడు మనస్సుకు దొరికేది జ్ఞానం ఎలా అవుతుంది మనసు దొరికి కాల పరిక్షణమే అవుతుంది కానీ కాలాతీతమైన తత్వము కాల ప్రవాహంలో పనిచేసే మనస్సుకి ఎలా అది ఇదిలాగా అనేక దోషముల చేత వీడికి ఆత్మస్వరూపం తెలియదు ఆ ప్రతిబద్ధ గ్రహణ సామర్థ్యం ఆ టోటల్ అన్డివైడెడ్ అటెన్షన్ ఉండదు దాంతో వీడు ఉంటే పదాలు గ్రహిస్తాడు ఆ పదాలైన కర్షం గ్రహిస్తాడు ఇంటలెక్చువల్ లెవెల్లో గ్రహిస్తాడు తప్పిస్తే ఇంటలెక్ట్ అతీతమైన ఆత్మస్థాయిలో జ్ఞానం కలగదు వీరికి అటువంటి పరిస్థితి మీకున్నది ప్రతిబద్ధ గ్రహణ సామర్థ్యా గ్రహించేటువంటి వివేకము తప్పు చేయబడి ఉన్నది అని చేతనే నువ్వు తెలుసుకోలేకపోయినావు మరి ఇప్పుడు ఏం చేయాలి అంతఃకరణ శుద్ధి కోసం కొంత కృషి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పాఠం చదవచ్చు తపణాపరాణి కాబట్టి అత ఇందువల్ల నీవు తక్షణాయ తదంటే ఆ దోషములను మనస్సులోని దోషములను క్షీణింపజేయకపోతాయి ఇంకో ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయమన్నాడు ఇంకో రెండు ముప్పై ఇంకో రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం నేను వేదాంతంలో ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయానండి మీరు కొంచెం నన్ను ముందుకు పంపించాలి ఆ సరే రండి తప్పకుండా దైత్యండి క్లాసుకు దైత్యం అండి క్లాసు అంటే ఏం చెప్తున్నారు ఆ మాట అనగానే అర్థమైపోయింది కదా ఏం చెప్తున్నారో వచ్చేస్తే తెలిసిపోతుంది ఆ కఠోపనిషత్తు చెప్పిన అబ్బో కఠోపనిషత్తు పదిహేడేళ్ల క్రితం నేను చదివానండి పోయిందంటే పదిహేడు ఏళ్ల క్రితం చదివాను నాకు తెలియదు నాకు జ్ఞానం గలగలేదంటే ఆయన చదవలేదని అర్థం అంటే శ్లోకాలు వల్లించేదే శ్లోకాలు వల్లిస్తా ఉంటుంది శ్లోకాలు వెల్లించడానికి ఉంది చైత్రకార్థులు వల్లించు శ్లోకాలు కావాల్సి ఉంది బలంగా వల్లిస్తుంది ఇది కాదు కదా అంటే కాబట్టి అదొక అదొక బ్లాక్ ఏమిటి నేను పథోపనిషత్తులు చదివేశాను ఆ పై ఉపనిషత్తు చదవాలి పై ఉపనిషత్తు ఏం లేదు అలాగంటది ఏం లేదు పథోపనిషత్తులో చెప్పిన సత్యాలనే మళ్ళీ చెప్పడం ఉంటుంది కానీ పైదేం లేదు ఇక్కడ కూడా ప్రజాపతి అంతకుముందు చెప్పిన దానికి పై ఆత్మైంది అప్పుడు అదే మళ్ళీ చెప్తాను శతంత్రేపతే భుజహాని వ్యాఖ్యాస్యాన్ని చెప్పిందే మళ్ళీ చెప్తాను కాబట్టి కథోపనిషత్తులో చెప్పిందే మళ్ళీ ఇంకోపనిషత్తులో మళ్ళీ ఇంకోసారి చెప్తారు పట్టిస్తే దాని పై మాట ఏం లేదు ఈ మెంటల్ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవాలి మెంటల్ బ్లాక్స్ ఉన్నంత కాలం మనకి ఆ జ్ఞానం కలగదు కాబట్టి ఆ కొంతకాలం బ్రహ్మచర్యను చేస్తే అంటే గురుశి తపస్సు అని తపస్సు చేయాలి ఆధునిక కాలంలో వేదాంత అధ్యయనంలో వచ్చినటువంటి మహా దర్శనం ఏమిటంటే వీళ్ళెవరికి తపస్సులు తెలియదు ఏమే కష్టపడ్డావు కష్టం తదుగుతారు సో సిల్వర్ స్కూల్ మౌతున్న ఆ రకంగా వేదాంతాన్ని మొదలు పెడతాడు ఆ రకంగానే వేదాంత విద్యార్థి ఆఫీస్ కు వెళ్లి రూమ్ లో రెన్నీలు రావటం లేదు అని కంప్లైంట్ చేసి వస్తాడు రెన్నీళ్ళు అంటే అదేదో మంచి భయంకరమైన వెంటర్ లో ఉన్నాడు మీరు ఏదో మామూలుగా అంటారే మామూలుగా తపస్సు చేసుకునేవాళ్ళు ఆ టైంలో కార్తీక మాసంలో అక్కడ కన్నీళ్లు స్నానాలు చేసి దపాలు రోజు చేస్తూ ఉంటారు ఆ టైంలో వేణీళ్లు రావట్లేదని కంప్లైంట్ చేసిస్తారు ఐదు గంటలకు లేచి ఐదు గంటలకు లేచి బుద్ధిమంత్రి ఓ అప్రాప్తి ఏతద్భయం దర్శా తిం శరీరం అంధం అనంత్రామ్రా అయ్యోషేణ దుశ్యతి సరే ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అదే ప్రజా ప్రజాపత్రి గారి దగ్గర ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాలు మళ్ళీ అక్కడికి అరవై నాలుగు ఏళ్ళయింది అతను ఉన్నది అరవై నాలుగు యూనిట్స్ ఏళ్ళు అంటే అది ఒక రకంగా ఏళ్ళు అని చెప్పారు అరవై నాలుగు యూనిట్స్ అంటే నెల ఆ ఏడు నెల అవ్వచ్చు ఆ ఏడు పక్షం అవ్వచ్చు ఏదో మొత్తానికి అరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు అంటే ప్రజాపతి గారు మళ్ళీ తిరిగి చెప్తున్నారు ఆత్మ చెప్పాలి కదా ఏ స ఆత్మ ఇది హోభాచ్యం ఇదేనండి ఆత్మ అంటే ఏమిటి ఆత్మ ఏదో ఒకటి చూపించి తద్వారా ఆత్మని బోధించాలి సూర్యకాంతి ఏదని అడిగాడు అనుకోండి సూర్యకాంతి ఏదని అడిగితే తుడు ఈ ఘటాన్ని కనపడుతోందా కనపడుతోంది దీన్ని కనపడిట్లా చేసే ప్రకాశం ఏదో అదే సూర్యకాంతి అని ఏదో ఒకటి అడ్డుపెట్టుకుని సూర్యకాంతి ఏదో చెప్పాలి కానీ లేకపోతే సూర్యకాంతిని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఏదో ఒక దాని ద్వారా చెప్పాలి లేదు ఆ మండలం చేసి చూస్తే అది కనపడింది ఓకే ఆ మండలాన్ని కనపడిట్లా చేసిన కాంతి ఏదైతే ఉందో అదే సూర్య కాంతి అని చెప్పాలి ఏదో ఒకటి ఒక రూపాన్ని అది సూర్య మండలానికి బయట రూపం కావచ్చు లేదా సూర్య మండలం అనే రూపమైనా కావచ్చు ఏదైనా కూడా ఇది సో ఇది ఏమని చెప్పాడంటే కళ ఈ స్వప్నంలో అన్నిటికంటే గొప్పగా అద్భుతంగా మహిమతోటి విరాజిల్లేదు ఏదో అదే ఆత్మాని చెప్పారు ఎంత బాగా ఉంటాడు మనం కళ అంటే అది కళ్ళ కళ్ళకే కల అని కళలో కళలో కల మనం చూద్దాము అనేక అంశాలు దాంట్లో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్వప్న దృష్టాంతాన్ని బేసిగా తీసుకుని ఆత్మస్వరూపాన్ని చెప్పాడు కాబట్టిహా ఏష స్వప్నే మహీయ మానశ్చరీ స్వప్నం అంతా కూడా అది వ్యాపం చేసుకుంటోంది సంచరిస్తోంది స్వప్నమంతా కూడా ఎలా సంచరిస్తోంది చాలా గొప్పగా మహిమను ప్రకటిస్తూ సంచారం చేస్తోంది స్వప్నమంతా కూడా అది ఏ ఈ ఆత్మ అని చెప్పి మళ్ళీ వెంటనే ఆత్మస్వరూపాన్ని వీడు మిస్ ఎంటర్ప్రేట్ అటువంటి ఛాన్స్ లేకుండా ఉండడం కోసం దట్ బేసిక్ ట్రూత్ ఆఫ్ ఆత్మా స్టిల్ కంటిన్యూ ఏమని ఏష ఆత్మ సో ఏ అమృతం అభయం అక్కడ యశోక్షిని పురుష జాగ్రత్తగా తీసుకుని అక్షిపురుష దృష్టాంతం అక్కడ చెప్పాడు చిత్త ఏదమృతం ఏదో అభయం ఏ బ్రహ్మ అని చెప్పాడు అలాగే ఇక్కడ కూడా స్వప్న దృష్టాంతం తీసుకుని చెప్తున్నాడు క్రిప్తి సో ఏతద్ బ్రహ్మ అభయం ఏత్ బ్రహ్మ అనే ఆ మాటను కూడా జోడించి ఇది ఆత్మ అని చెప్పారు ఇంద్రుడు అనుకున్నాడు తెలిసిపోయింది అనుకున్నాడు ఆ అర్థమైతే శాంత హృదయాహ అతనికి హృదయంలో అంతకు ముందు ఛాయాత్మయ నుండే దోషాలు దీని ఎందుకు లేకపోవడము అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది నాకు అర్థమైపోయింది సంతోషించేసి మనస్సులో శంకత తొలగిపోయి ప్రభాబు రాజా తెలుస్తానండి నాకు ఆత్మతత్వం తెలిసిపోయింది అని బయలుదేరాడు వెళ్ళిపోండి అంటా ఉన్నాను చూడండి అలాగే ఆత్మతత్వం నాకు అర్థమైపోయింది లేస్తే కావాలి హైవే చేస్తాడు హైవే బస్టాండు హైవ్ ఉన్నాడు మళ్ళీ దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కొంత దూరం వెళ్ళాక మాళ్ళు దేవత వచ్చింది సహ దేవాన్ అప్రాప్తిగా గంట రెండు ప్రయాణం ఉందనుకోండి ఈ గంట రెండు గంటల్లో నాకు డిగ్రీ వచ్చేసిందని గట్టుకుంటూ వెళ్ళిపోనే నేర్చుకున్న విషయాన్ని మనమే తెలుసుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఏకద్భయం దీంతో కూడా భయం కనపడింది అభయం అవ్వాలి అది వారికి తెలుస్తున్న ఆత్మ అభయతత్వం అవ్వాలి ఏతది అమృతం అభయం ఏతృహ మళ్ళీ భయం కనపడింది ఏమిటి ఏం భయం కనపడింది ఇంకో గుణం చెప్పి ఇన్ని మంచి ఉన్నా ఈ భయం ఉంది ఏం చెప్తున్నాను అంటే ఈ వెందో ఈ వెందో తర్వాత చెప్పి ఇది మంచి పాయింట్స్ ఉంటాయి అని తర్వాత చెప్పి ఏముంటాయి అభయం మీద ఎక్కడ కనపడుతుంది ఈ వెందో పక్కనే భయం ఉండదు ఈ వెందో తర్వాత చెప్పి ఇవన్నీ చెప్పేసి అని తర్వాత ఆ భయం బయటపడుతుంది ముందు చూడండి జాగ్రత్త అవస్థలో దోషం ఏది కనపడింది అంధే అంధ ఈ శరీరం అంధం అయితే అంధం అవుతుంది కానీ స్వప్నంలో దోషం లేదు స్వప్నంలో ఇంప్రూవ్మెంట్ ఉంది ఇది జాగ్రత్త అవస్థలో అంధుడైనా స్వప్నంలో చక్కగా మంచి అందమైన కళ్ళు కలిగి ఉంటుంది సో యత్ ఇం శరీరం అందంభవతి అనందస్థవతి ఈ శరీరము కన్ను లేనిది చూపు లేనిది అవుగాక కానీ స్వప్నంలో పట్టుకు వాడు చూపు లేని వాడుగా ఉండడు చూపు ఉన్నవాడుగానే ఉంటాడు ఇది లాటరీకి కట్టుకోవడానికి లాటరీ తెగలేదు అలాగే కలగన్నాడు కలలో లాటరీ తొరుగుతున్నది ఈ పెగ తాడి వాళ్ళు కలలో నొప్పుతారు కలలో ఆట పుట్టించి కౌంట్ లో వసూలు చేసుకుంటారు దిగజీవితంలో మౌనత ఎప్పుడు కౌంటి ఇవ్వడలే కాదు కాదు తీసుకోవడం ఉండదు కానీ కల్లో మటుకు ఆటోమే ఆట కూ అందరి దగ్గర డబ్బులు విడికి వచ్చేస్తారు కనుక జాగ్రత్త వస్తుంది దోషం స్వప్నలో లేదు కదా అధే అదే అక్కడే ఛాయాత్రం అంధే అంధ కానీ ఇక్కడ అంధేసి అనందంభవతి మన గుణం అనేది ఏది శ్రామం అస్రామ వ్యాగ్ర అవస్థలో ముగ్గుడి కారతడుకోండి హీరోలో ఉంటాడు ఇది శ్రావే అస్రామ రామం అస్రామ అంటే దీని అర్థం ఏంటి నైవ యశా అశ్వ దోషణ దృశ్యతి వ్యాఘ్రదవస్థలో శరీరానికి ఎన్ని దోషాలైతే ఉన్నా ఆ దోషములు ఏవీ కూడా ఈ స్వప్నావస్థంలో ఉన్నటువంటి పురుషుణ్ణి స్పృశించవు స్వప్నావస్థలో పురుషులు ఉంటాడు కదా వాణ్ణి టచ్ చేయవు ఇది బాగుంది దిస్ ఈజ్ సంథింగ్ గ్రేట్ కాబట్ స్వప్నావస్థలో సబ్జెక్ట్ పురుషుడు ఒక వ్యక్తి ఉంటారే అదే ఆత్మా అని మీరు అనుకుంటున్నాడు ఆయన చెప్పింది అది కాదు సో మళ్ళీ మీరు మొత్తానికి కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది అయినా మళ్ళీ దాంతో భయం ఉంటుంది ఆ భయం తర్వాత మంత్రంలో వస్తుంది మళ్ళీ మంత్రాన్ని వ్యాఖ్యానం చేద్దాము య ఆత్మా అపహత పాత్మా విలక్షణ యేటోక్ ఇత్యానా వ్యాఖ్యాత యత్మ ఏ ఈ ఆత్మ గలదో ఏ అనే సర్వనామ దూరంగా ఉన్న లక్షణాన్ని ఈ అనే సర్వనామ దగ్గరగా ఉన్న లక్షణాన్ని చెప్తుంది కాబట్టిహ అంటే ఆత్మ అపహత పాత్మ విజరో విమృత్తి విశోక అని మొట్టమొదట చాలా దూరంగా చెప్తున్నటువంటి లక్షణములు కలిగిన ఆత్మ ఏది కలదో ఏ సహ అంటే అక్షిణి పురుష దృశ్యతే అని ఇంతకు ముందే చెప్పిన ఆత్మ ఏది కలదో అదే ఆత్మ ఇప్పుడు చెప్తున్నాను అంతేగాని ఎప్పటికప్పుడు కొత్త ఆత్మ కాదు ప్రతిరోజు ఆత్మ ఏం మారిపోదు వీళ్ళు విన్నారు ప్రజాపతి గారు యేస ఆత్మ అపహత ఆత్మ అనేది జనరల్ గా చెప్తే అది విన్నారు వీళ్ళు ఆ ఆత్మను తెలుసుకున్న వస్తే యశోక్షిణి పురుషోదక్షి ఆత్మనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అదే ఆత్మ అంటే ఏ ఆత్మ అయితే అపహృత పాత్మ విజరో అన్నదో ఏ ఆత్మ అయితే జాగ్రత్త వస్తారో చూపున ఒక చూపు ఆ చూపులో ప్రకాశిస్తూ ఉన్నదో అదే ఆత్మస్వప్నంలో మహిమను ప్రకటిస్తూ సంచరిస్తోంది అని ఆయన పాపం అలా కవర్ చేసుకుంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు వీడు ఎక్కడికక్కడికి గాలి పిండి వంటి వాతాం ఎక్కడికక్కడికి ఒకసారి ఛాయాత్మ సత్యం అనుకున్నాడు ఇప్పుడు ఇంకో ఆత్మ సత్యం అనుకోబోతున్నాడు ఏదో అనాత్మను కొట్టుకుని ఆత్మని భ్రమ పడుతూ ఉంటాడు కాబట్టి సో ఆయన అలా చెప్పాడు సౌ పోతే మంచిది యహ ఆత్మ అన్నారు ఆ ఈ ఆత్మ ఏమిటి ఆత్మ విషయం ఏమిటి విషయం ఏమిటో చెప్పండి ఎస్వప్ మహీయమాన క్రియాది పూజ్యమాన చరతి అనేక విధాన్ స్వప్నభోగా అనుభవతి ఈ ఆత్మ ఉన్నదే ఇది మహీయమానశ్చరీ స్వప్నంలో గొప్పదనాన్ని పొంది సంచరిస్తోంది అంటే వీడు బ్రహ్మచారి అనుకోండి వీడు ఒంటరిగా పడుకుని నిద్రపోతాడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటాడు ఒంటరి బతుకు వీడిని నిద్రపోతే రాత్రి కలలో వీడికి వివాహమైనట్టు ఒక అందమైనట్టు ఉంటే అందమైన యువతి భార్య రావుతున్నట్టు ఆమె తనకి వెళ్ళవో సేవలని అని చేసేసుకున్నట్టుగా వీడు కలుస్తుంది ఆయన అలా చేస్తారు ఆయన పెట్టారు అలా చేస్తారు పరిచర్య చేస్తా జాగ్రత్తలో పుకోటి నుంచి కూడా ఇది పని స్వప్నావస్థలో మాత్రం మహానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు సో స్వప్నంలో వీరి భోగాలన్నీ అక్కడ కనపడిపోతాయి అంటే అవన్నీ సృష్టించేసే శక్తి వీరికి వీటి సంకల్పం నుంచి అలా సృష్టించి వారిస్తాడు సో అనేక మధములైనా స్వప్న అవస్థ ఎన్నీ భోగాలను అనుభవిస్తాడు అవస్థలో భోగాలు అవి ఏం లేదు అవస్థలో అఘోరం చేస్తూ ఉంటాడు స్వప్నావస్లో మాత్రం వీడు మహారాజు వీడి మహిమత అంతే లేదు ఆ విధంగా వీడు స్వప్నావస్థ ఉన్నాడు హోమాచ ఇత్యాది సమానం చూడండి ఈ జగత్తును సృష్టించిన పరబ్రహ్మ ఏది అది తత్ తమసి నీవే అయి అని చెప్పి అనుకోండి చెప్తే మనకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు మనం ఏమనుకుంటామంటే ఈ జగత్తు బయట దేరే ఉంది నా గడ్డ ఉంది నాకంటే ఇది చాలా పెద్దది నేను సదా అల్పుడని వీడి దేహం అల్పం వీడు అల్పం కాదు కానీ వీడు అల్పూడాను జగత్తు విశాలంగా ఎప్పుడైతే నేను అల్పుడని అనుకుంటాడో జగత్తు అంతా విశాలంగా కనపడుతుంది ఈ జగత్తును సృష్టించి హేమర ఒకడు ఉన్నాడు వాడు స్వర్గంలోనో లేకపోతే నాకు ఎప్పుడు ఈ ప్రశ్న వస్తుంది నిన్ననే ఒక ఆయన అడిగాడు దేవుడు ఈ జగత్తును సృష్టించి మన వ్యక్తిని వెలుగు పారేశాడు అని అడిగాడు అంటే నేనంటాను దేవుడు జగత్తును సృష్టించలేయా నువ్వే సృష్టించావు జగత్తును నేనంట నేను సృష్టించడం ఏంటండి ఇప్పుడు దేవుడు జగత్తును సృష్టించాడు అని వీడు అన్నాడు దేవుడు వచ్చి అన్నాడా నేను జగత్తును సృష్టించాను దేవుడు వచ్చి అన్నాడా అనలేడు జగత్ ఎండ పోను జగత్తు ముందుకొచ్చి నన్ను దేవుడు సృష్టించాడు జగత్తుందా అనలేదు వీడు చెప్తాడే అని జగత్తును దేవుడు సృష్టించాడు అని చెప్తాడు అవునా వీడు చేత అనుభూయమానమైన జగత్తు వీడి అనుభవంలో భాగంగా ఉన్న జగత్తు వీడి చైతన్యంలో అంతర్భాగమై ఉంటుందా చైతన్యానికి బాహ్యములందుంటుందా చైతన్యంలో అంతర్భాగమై ఉంటుందా ఆ జగత్తును సృష్టించిన దేవుడు వీడు అనుకుంటున్న దేవుడు వీడి చైతన్యంలో అంతర్భాగంగా ఉంటాడా బయట ఉంటాడా వీడి చైతన్యంలో అంతర్భాగంగా ఉంటాడు చైతన్యంలో ప్రకాశించే జగత్తుని చైతన్యంలో ప్రకాశించే దేవుడు సృష్టించేదని చైతన్య స్వరూపులైన వీడు అంతా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఆ జగత్తు వీడు వీడికంటే బయట ఉన్నారా వీడు ఎందు కాబట్టి ఆ దేవుడిని ఆ జగత్తు అలా సృష్టించింది ఎవడు వీడా పైవాడా వీడు కానీ కంప్లైంట్ మాత్రం చేస్తూ ఉంటాడు దీన్ని మీకు ఒక్క వాక్యంలో చెప్పాలంటే జగత్తును ఎవరిలో సృష్టించి మీద వేసేరు తప్పు మీరు ఏ జగత్తు గురించి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తున్నారో ఏ జగత్తు గురించి అన్ని రకాల సమస్యలు ఉన్నాయని గడబడి చేస్తున్నారో ఆ జగత్తుని మీరే సృష్టించారు ఇది జాగ్రత్త నేను చెప్పాను అనుకోండి నీకు నమ్మకం కుదరదు నీకు కుదరదు అక్కడ జగత్తును నేను సృష్టించలేదని అది ఎవడో వైకుంఠంలో వాడో కైలాసంలో వాడో ఎవడో ఒకడు సృష్టించాడని వైకుంఠంలో వాడు సృష్టించాడని ఒక మహాత్ముడు ప్రచారం చేస్తూ ఉంటాడు కాదు కైలాసంలో వాడు సృష్టించాడని ఇంకో మహాత్ముడు ప్రచారం చేసి ప్రయత్నం చేసి ఎవరు వినేవాళ్ళు లేకపోతే అలా ఉమ్మల గుర్తు ఆయన వీడు బలవంతుడు వాడు కొంచెం దుర్బలుడు వీళ్ళిద్దరు ప్రచారాల్లో వినికా అది కానీ ఉంటుందని వీడు అనుకుంటాడు అనుకుని చిన్నప్పటి నుంచి విని విని ఉంటాడు ఏమని ఈ జగత్తు భగవంతుడు సృష్టించాడు మనం ప్రారంభాధీనంగా ఉన్నాం ఇదే విని విని ఉంటాడు అనేక సంస్కారాలు శిక్షేషన్స్ పెట్టి మనం ఉంటాయి వాడికి నేను ఈ మాట చెప్తే స్వప్నంలోకి తీసుకురాను స్వప్నంలో జగత్తుంది ఉందా స్వప్నంలో నీకు జాగ్రత్త అవస్థలో వచ్చే కంప్లైంట్స్ స్వప్నావస్థలో వస్తూ ఉంటాయా ఉంటాయి కదా దీన్ని ఇలాంటివి కాబట్టి మరో రకం కంప్లైంట్స్ ఉంటాయి జాగ్రత్త వ్యవస్థలో లాంటి సుఖానుభవాలు అక్కడ ఉంటాయి జాగ్రత్త అవస్థలో నీకో దేహం ఉంది స్వప్నంలో కూడా దేహం ఉంటుంది నీకు మనస్సు ఉంది జాగ్రత్త స్వప్నంలో కూడా మనస్సు ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఉన్నాయి స్వప్నంలో కూడా ఉంటాయి జాగ్రత్త అవస్థలో నీకంటే భిన్నంగా కనబడే ఓ ప్రపంచం ఉంది స్వప్నంలో కూడా ఉంటుంది జాగ్రత్త వ్యవస్థలో నువ్వు దారాధ్య దేవుడు ఉంటాడు వాడు స్వప్నంలో కూడా ఉంటాడు జాగ్రత్త వ్యవస్థలో పర్వతాలు నదులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ స్వప్నంలో కూడా ఉంటాయి స్వప్నంలో ఉన్న వాటిని నువ్వు సృష్టించేవా దేవుడు సృష్టించాడా నువ్వే సృష్టించేవా స్వప్నంలో ఉన్న వాటిని నువ్వు ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టే అక్కడ ముద్ర కోసట్టే ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా ఉంటుంది అదేమో వీడు సృష్టించాడు కానీ జాగ్రత్త వస్తకు చేసేపటికి ఉన్నది మాత్రం దేవుడు సృష్టించాడు దేవుడే సృష్టించాడు దాంతో సందేహం లేదు కానీ ఆ దేవుడిని నువ్వు సృష్టించావు మ్యాన్ క్రియేటెడ్ విత్ అన్నారు ఇమేజ్ అన్నారు మనిషిని దేవుడు తన ఇమేజ్ లో సృష్టించారు వెట్రాడ్ అన్నాడు మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఇన్ హిజోన్ ఇమేజ్ అని చెప్పేదాన్ని కరెక్టే కదా మరి ఎంట్రోపోతే ఏమండ ఇప్పుడు మీకు భయం వేసినప్పుడు చక్రం పుచ్చుకుని మిమ్మల్ని కాపాడే దేవుడు విజేత సృష్టింపబడ్డాయితే ఎక్కడిని ఎలా నిజేత సృష్టింపబడినట్టు కాలేదు విజేత సృష్టింపబడినవాడు అవలేదా ఇప్పుడు ఒకడు ఉన్నాడు అమెరికాలో ఒకడు వాడు వాడు వాడికి భయం వేస్తే వాడు దేవుణ్ణి సృష్టించుకున్నాడు ఆ దేవుడు నన్ను కాపాడుతాడు ఆ దేవుడి చేతిలో ఏముంటుంది చక్రం ఉంటుందా గదా ఉంటుందా అదే ఉండదు గద ఉండదు ఏకైతే భక్తి యుర్ ది గా దట్ యుర్ కాకింగ్ స్వప్నాడున్నాడండి మీరు ఆరాధించిన దేవుడు ఉన్నాడండి ఆ దేవుని మీరు సృష్టించారు లేదా ఆ దేవుని మిమ్మల్ని సృష్టించారా చెప్పండి మీరు చెప్పండి నాకు మీరే సృష్టించారు అదేవుణ్ణి వచ్చిన ప్రారంభం ఏంటంటే స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ ఒక్కటే అని తెలుసుకోవడంలో మనుషులు పిండి మొగ్గలు వేసేస్తూ ఉంటారు తెలుసుకోలేకపోతూ ఉంటారు అది సమస్య అయితే ఆచార్యుడికి ఏముంది ఆచార్యుడికి చెప్పి చెప్పుకుంటూ పోతాడు ఆయన ఏమని చెప్తాడంటే ఏ స్వత్ మహీయ మానస్ చెప్తే అదే ఆత్మని చెప్తారు ఇత్యాది సమానం ఇత్యాది సమానం అంటే ఆ వాక్యం మొత్తం అంతా కూడా ఇంతకు ముందు వచ్చిన వాక్యంలాగే ఉంది ఏ తదృతం అభయమే త్రహ్మ అదంతా కూడా ఇంతకు ముందులాగే ఉంది సో కాబట్టి మళ్ళీ మళ్ళీ దాన్ని వ్యాఖ్యానం చేయక్కర్లేదు ఇదంతా సమానమే నేను మామూలుగా అనువాదంలో నేను ఏమన్నా రాష్టపెడతానంటే అది మొదలయ్యే వాక్యమును ఇదివరలో వలనే చూసుకోనగలను అంత అర్థం అంటాను అలా ఎక్కడైనా కనబడితే వీరి స్వామి టీవీ గారి వాక్యం మీరు కట్టేసుకో అలా రాయడం అలవాటు అది ఒక ముద్ర ఎందుకంటే మన స్టైల్ ఒకటి ఫిక్స్ చేసి పారేస్తే ఇది ఫలానా ఆయన అని ఈ వాక్యమును అది మొదలయ్యే వాక్యమును ఇది వరలో అంటే మీరే చూసుకోండి దాని కూడా డౌట్ వస్తే ఒకసారి వెనక మంత్రంలోకి వెళ్ళి వెరిఫై చేసుకుని మళ్ళీ ప్రండి ఇత్యాది సమానం శంకర్లది క్యాండేడ్ ముద్రది ఇత్యాది సమానం అని మొదలయ్యే వాక్యం ఇంతకుముందు లాగే ఉంటుందాయా ఇంత మేమేం చెప్పట్లేదు దాని గురించి మంచిది సహైవముక్త శాంత హృదయ ప్రభు రాజా ఈ ఇంద్రుడు ప్రజాపతి ఇది ఇప్పటితో తెలియని మాట ఏం కాదు ఇంకా చాలా మంది చర్చ వెనుక కానీ ఇప్పుడు ఇంద్రుడికి తాత్కాలికంగా అగ్ని సందేహాలు తీరిపోయాయి ఆ అమ్మాయ ఆత్మ అంటే నాకు తెలిసిపోయింది అని శాంత హృదయ మహానందంతో లేడిపోయారు ఎవరైతే మళ్ళీ ఇంటికి తెలిపా సహా అప్రాప్త్యైన దేవాన్ పూర్వవత్ అశ్విన్నత్యాత్మని భయం దర్శ వీడేమనుకున్నా ఆయన ఏమని చెప్పిందంటే ఈ స్వప్నావస్థని అంటే స్వప్నావస్థలో ఉండే సబ్జెక్టు ఆజ్యక్తు మొత్తాన్నంతని కూడా సృష్టించి దానికి సత్తా స్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఉండే చైతన్య పూర్ణ ఆత్మ అది బ్రహ్మనే ఆయన చెప్పాడు మీదేమనుకున్నాడు స్వప్నావస్థలో సబ్జెక్టు ఒకటి ఉంటాడు చూడండి అక్కడ ఉండే పురుషుడు స్వప్నావస్థలో పురుషుడు ఉంటాడు చూడండి మీరు గమనించండి జాగ్రత్త దేహం ఉంటుందా జాగ్రత్త ఇంద్రియాలు ఉంటాయి జాగ్రత్త మనస్సు ఉంటుంది జాగ్రత్త అభిమానం ఉంటుంది ఈ జాగ్రత్త దేహము ఇంద్రియలు మనస్తూ నేనే నేను ఇవన్నీ అయి ఉన్న నేను ఈ ప్రపంచంలో బతుకుతున్నాను అని అభిమాను ఉంటాడు ఈ నాలుగు ఉంటాయా స్వప్నానికి స్వప్న దేహం ఉంటుంది స్వప్న ఇంద్రియాలు ఉంటాయి స్వప్నమైన అంతఃకరణ ఉంటుంది స్వప్నంలో అంతఃస్కరణ ఉంటుంది అని ఎలా మీరు చెప్తారంటారేమో మీరేమనుకుంటుంది అంటే స్వప్నంలో నాకోసారి కలొచ్చింది ఆ కళ్ళలో నేను గంగానదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను వెళ్లి స్నానం చేసి గంగానదికి వెళ్ళి స్నానం చేసి రావడానికి దేహం ఉండాలి ఇంద్రియాలు ఉండాలి మనస్సు కూడా ఉండాలండే నేను స్నానం చేసినస్తానని సంకల్పం చేసి వెళ్ళాను కదా ఆ సంకల్పం చేసింది ఎవరు మనస్సు కాబట్టి స్వప్నమునందు మనస్సు ఉన్నది దేహేంద్రియ మనస్సునందు మనస్సులందు ఇది నేను అనే అభిమానము కలిగిన ఓ పురుషుడు ఉంటాడు సభ్యత్వం ఉంటాడు అభిమానం అహంకారము కదా అది కూడా ఉంటుంది ఉంది కదా ఆ నేను ఈ జగత్తులో జీవిస్తున్నాను మీరు దేశం స్వప్న జాగ్రత్తలో అనుకుంటాడు సరిగ్గా అదే పరిస్థితి స్వప్నంలో కూడా ఉంటుందండి నేను ఈ జగత్తులో జీవిస్తున్నాను అనుకుంటాను అవునా ఓకే నేను ఇంకో ప్రశ్న నేను జగత్తులో జీవిస్తున్నాను నా ఎదుర్కొండగా హిమవత్ పర్వతాలు ఉన్నాయి ఆ హి ఇప్పుడు నేను హిమాలయ హిమోత్పర్వతాలు ఎదుర్కొండగా ఈ జగత్తులో జీవిస్తున్నాను ఆ హిమవత్ పర్వతంలో ఏ జంట ఎంతండి ఐదు కోట్ల సంవత్సరాలు ఉంటాయి ఐదు కోట్ల సంవత్సరాలు ఏది వాళ్ళకి కావండి ఆ ఐదు కోట్ల సంవత్సరాలు ఏది కలిగిన జగత్తులో ఇల్లు నేను ఎక్కడ ఉన్నాను నా ఏజ్ ఎంత యాభై వేలు దాని ఏజ్ ఎంత ఐదు కోట్ల సంవత్సరాలు స్వప్నం వచ్చింది స్వప్నంలో మళ్ళీ హిమాలయాల్లో ఉన్నాను నా ఏజ్ ఎంత అరవై అక్కడ ఉన్న హిమాలయాల ఏజ్ ఐదు కోట్ల సంవత్సరాలు ఉంటుందండి అన్నా హిమాలయాల్లో బస్సులో వెళ్తూ ఈ దాకా వెరీ ఓల్డ్ మౌంటైన్స్ అనో యంగ్ మౌంటైన్స్ అనో జాగ్రత్త వస్తావు అనుకుంటాడు ఆయన ఏజీని లెక్కేసాడు స్వప్నంలో అనుకుంటాడో అలాగే లెక్కేస్తాడు ఇప్పుడు స్వప్నంలో మీరు చూస్తున్న హిమవత్ పర్వతం యొక్క వయస్సు ఎంత ఐదు కోట్లు ఐదు కోట్ల సంవత్సరాలు కానీ అసలు వయస్సు ఎంతండి ఐదు నిమిషాలు అండి ఓ మహాత్ముడు ఒకటి పిలిచి అడిగాడు అలా నీ వయస్సు ఎంత మేడం ముప్పై మీ నాయన్ గారి వయసు ఎంత డెబ్బై ఓకే ఒక అతను స్వప్నం కన్నాడు ఆ స్వప్నంలో అతని వయస్సు అతని అతను నువ్వు మీ నాయనగారు ఉన్నట్టే అతను స్వప్నంలో తను తన తండ్రిని చూశాడు ఇప్పుడు అతని వయస్సు అంతా తండ్రి వయస్సుంతా అని అడిగాడు అందుకే వీడికి వయసు ముప్పై తండ్రి వయసు డెబ్బై చెప్పాడు ఓది వేరు తప్ప ఇద్దరు వయస్సు ఒకటే స్వప్నంలో వీడి వయస్సు వీడి తండ్రి వయస్సు ఒకటే ఎంత ఒక నిమిషం నిమిషం క్రితమే కదా స్వప్నం మొదలైంది కాబట్టి వీడి వయస్సు ఎంత స్వప్నంలో పో నిమిషం వీడి తండ్రి వయస్సు ఎంత పో నిమిషం కాదండి తండ్రి వయస్సు డెబ్బై డెబ్బై ఏళ్ల వయస్సుకున్న తండ్రి వయస్సు ఎంత అంటే కాలాన్ని నిరాకరిస్తారు కాలం లేదు ఇప్పుడు మీరు హిమత్పర్వతాలు చూశారండి హిమోత్పర్వతము అంతకు ముందు క్షణంలో హిమోత్పర్వత జ్ఞానం ఉందా లేదు ఈ క్షణంలో వచ్చింది హిమవత్పర్వత జ్ఞానం అవునండి ఆ హిమవత్పర్వతం వయస్సు ఎంత ఏడు కోట్ల ఐదు కోట్ల సంవత్సరాలు ఐదు కోట్ల సంవత్సరాల వయస్సు గల హిమవత్పర్వతం యొక్క జ్ఞానం వయస్సు ఎంత క్షణం కాబట్టి ఈ కోట్ల సంవత్సరాలు ఈ క్షణంలో ఎముడు ఉన్నాయండి కాబట్టి ప్రెసెంట్ మూమెంట్ ఎటర్నల్ దాంట్లో ఐదు కోట్ల సంవత్సరాలు దాంట్లోనే ఉంటాయి యాభై కోట్లు కూడా దాంట్లోనే ఉంటాయి ఇట్ ఎటర్నల్ ప్రెసెంట్ మూమెంట్ ఇట్ కంటైన్స్ దిక్ట్ and it contains, it hormone, hormone. Okay. the entire future also. hai? bola అండ్రి కంటెంట్స్ ఎంటైర్ ఫ్యూచర్ ఆల్సో ఏమైనా అర్థమవుతుంది గోళ కాబట్టి స్వప్నావస్థ ఇది జస్ట్ రిప్లికా ఆఫ్ ది జాగ్రత్త స్వప్నావస్థకి ఎన్ని కండిషన్స్ అప్లై చేస్తే అవన్నీ జాగ్రత్తకి యథాతథంగా అప్లై అవుతున్నాయి కాబట్టి స్వప్నంతా మితం హులక్కి అండి జాగ్రత్త కూడా హులక్కే అదే శాస్త్రం అలా కాదండి జాగ్రత్త మరీ హులత్త అయి ఉండదు కొంత సత్యం అయి ఉంటుంది సూపం కొంతకాలం వల్ల అనుకుంటూ ఉంది ఆశీర్వదించడం తప్పని కట్టకుండా ఏం చేస్తారు స్వప్నాన్ని దృష్టాంతంగా ఇస్తారు జాగ్రత్త దృష్టాంతంగా ఇస్తారంటే అర్థం ఏంటండి ముఖం చంద్రయుగానికి దృష్టాంతంగా ఇచ్చారంటే అర్థం ఏంటి చంద్రుణ్ణి చూస్తే డోకేస్తుంది మీ ముఖం చూస్తే ఆనందం కలుగుతుంది అని అర్థం దానికి కాదు చంద్రుణ్ణి చూస్తే ఆహ్లాదం కలుగుతుంది మీ ముఖం చూస్తే ఆహ్లాదం కలుగుతుంది అర్థం అలాగే స్వప్నాన్ని జాగ్రత్తకి దృష్టాంతంగా ఇస్తారు దాని అర్థమైతే స్వప్నము కల్లా జాగ్రత్త కూడా కల్లయే అంటే ఒకటం కాదు ఈ పాఠం దోవరడం కల్లా అనేది అంటాడు పాఠం దోవరడం కల్లా కానీ పాఠం వల్ల కలిగేటువంటి జ్ఞానం మాత్రమే సత్యం ఇదంతా కల్లా తెలుసుకునేటువంటి విజ్ఞానం ఇదే అదే సత్యం స్వప్నాలు వస్తుంది నేను నేను ఒక స్వప్నావస్థలో ఉన్నవన్నీ సత్యమా లేక మీరు స్వప్నమును చూసుతా అనే అంశము మాత్రమే సత్యమా రెండోదే సత్యం యూ హ్ సీన్ ఎ డ్రీమ్ దట్ ఈస్ ది ఓన్లీ ట్రూత్ అబౌట్ ఇట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అండ్ ట్రూత్ ఆ డ్రీమ్ లో ఉన్న కంటెంట్ అంతా అన్ ట్రూత్ ఆ డ్రీమ్ను మీరు చూశారు దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ఎ డ్రీమ్ ఇస్ ఆ డ్రీమ్ను మీరే సృష్టించారు అని అర్థం మంచిది ఇంకా చాలా చెప్తాను ఈ ఏడాది కొద్దిగానే చెప్తాను మళ్ళీ ఏడాది ఇంకా చాలా చెప్తాను తా మాండే ప్రసంగం మంచిది సో దేవతలందరినీ చేరుకోకుండానే మళ్ళీ తాను తెలుసుకున్న ఆత్మ అంటే స్వప్నాభిమానియే ఆత్మ అనుకున్నాడు స్వప్నలో అభిమానం కాడే దేహాభిమాని స్వప్నదేహాభిమాని జాగ్రత్త ఆత్మ అనుకున్నాడు ముందు అది తప్పని తెలుసుకుని వాపసు వచ్చాడు ఇపుడు స్వప్న దేహాభిమాన ఆత్మనుకుంటున్నాడు ఎందుకని జాగ్రత్త దేహాభిమానికు ఉండే దోషాలు కొన్ని స్వప్నదేహాభిమానులు లేవు జాగ్రద్దేహం అంధం అనుకోండి జాగ్రత్త దేహాభిమాని ఏమిటవుతాడు అంధుడు అవుతాడు కానీ జాగ్రత్త అంధము స్వప్న దేహాభిమాని అంధుడు కానక్కర్లేదు అందుడు కాదు అంధుడు కానివాడు అవుతాడు జాగ్రత్త దేహాభిమాని భేదవాడు అనుకోండి స్వప్న స్వాత్మిక పురుషుడు ఏమవుతాడు ధనవంతుడు అవుతాడు కాబట్టి ఇక్కడ ఉండే దోషం అక్కడికి రానక్కర్లేదు అలా పాజిటివ్ చూసుకుంటున్నాడు ముందు కథం ఆ భయాన్ని చూసిన విధానం ఎక్కి భయాన్ని చూసిన విధానం ఏంటంటే ముందు ఆ చూసి దాని కొంత చర్చ చేస్తుంది అప్పుడు భయాన్ని చూస్తాడు ఊరికి ముందే భయాన్ని చూడ ఊరికి ముందే భయాన్ని చూస్తే ప్రజాపతి గారిని మిగిలిపెట్టి శాంత హృదయం ఎందుకు వెళ్తాడు శాంతవరణ ఎంతో వెళ్ళేదంటే అభయం దర్శించేసారు మధ్యలో భయాన్ని దర్శించారు ముందు అభయ దర్శన ప్రకారం చూపిస్తున్నారు తదిదం శరీరంధం స్వప్నాత్మాయ అనందరీరము ఈ మంత్రం మీద పడున్న శరీరం ఏదైతే గలదో అది ఇది అంధము అంటే దీనిని శరీరం ఇలాంటి ఉంటుంది చూపు కన్నులు శరీరంలో పనిచేసే ఉంటాయి శరీరం ఆస్మీయము కదా వీడు కలగన్నాడు కళ్ళ వీడో పురుషుడైనాడు ఒక వ్యక్తి స్వప్నాత్మ అంటే స్వప్నమునందు వీడు అభిమాని స్వప్నాభిమాని స్వాత్మిక పురుషుడు జాగ్రత్తలో అభిమానులు ఉంటాడు నేను ఫలానా గోత్రం అండి ఫలానా కులం వండి ఫలానా ఆశ్రమం వండి ఫలానా స్త్రీకి భర్తను ఫలానా పొగాడికి తండ్రిని అని ఒక ఉంటాడు జాగ్రత్త అభిమాని అంటారు ఇలాంటి స్వప్నాభిమానం ఒకడున్నాడు వాడు జాగ్రత్త చూపు లేకపోయినా ఈ స్వప్నాభిమాని అంధుడుగా ఉండడు అనందుడు అయిపోతాడు వాడు అంధుడు కానక్కర్లా కాబట్టి అలా అయింది అక్కడికి జాగ్రత్తదేహమునందరి దోషము స్వప్నాభిమానికి తగలటం లేదు వెరీస్ ది గుడ్ పాయింట్ ఏది శ్రామమిదం శరీరం అస్రామస్ వ్యాఘ్ర వ్యవస్థలో శరీరంలో ఏదో అనారోగ్యం చేసి పోకుంటూ కుటుంటారు శ్రామం ఎంత చెమట్లో ఇదేది దానితోటి పుష్టి పడుతూ ఉంటాడు శ్రామం అంటే స్రవిస్తూ ఉంటుంది అని అర్థం ఏదో ముక్కు ఏదోలాగా ఉంటాయి కళ్ళు ముక్కు ఏదో ప్రాబ్లమ్స్తో పడుతూ ఉంటాడు కానీ స్వప్న సొత్తం పెద్ద ఒక పురుషులాగా అంతగా హాయిగా బాగుంటాడు కాబట్టి అది స్వప్లలో ఈ దోష దానికి రాలేదు మంచిది నైవైస్వత్నాత్మ అత్యదేహస్ దోషేనా దుశ్యతి వా ఈ స్వప్నాత్మ ఉన్నాడే అంటే స్వప్నాభిమాని ఈ జాగ్రత్త దేహానికి ఎన్ని దోషాలుంటే ఆ దోషాలు కూడా ఈ స్వప్నాత్మ ఎందు లేవు జాగ్రత్తదేహం చుట్టంత తెల్లబడుతూ ఉన్నానుకోండి స్వప్నంలో ఎలా ఉంటాడు తొమ్మిది రెక్కలాగా నల్లని జుట్టు కలిగి ఉంటాడు జాగ్రత్తలో నడు మోకాలు నెప్పులతో ఉంటాడు స్వప్నంలో ఎలా ఉంటాడు కీలకలా గెంతులు వేస్తూ ఉంటాడు జాగ్రత్త దేహము యొక్క దోషంతో దేనితో కూడా ఈ స్వాప్క దేహము అంటే స్వప్నమునందు దేహాభిమాని పురుషుడు దోషమును పొందదు ఆ దోషము అతనిని ఇస్ ఆల్ వండర్ఫుల్ పాయింట్ ఇప్పుడు నెగిటివ్ పాయింట్ భయంగా వస్తాడు నవే నాస్తిహ్యే నా శ్రామే శ్రామా అదికూడా వర్ణనే అది కూడా మహిమ దాప్తవర్గో మహి ఇంటి కి భయం ప్రారంభం ఘ్నంతిత్ వైనం విాయయంతీవా అభిరోదివా ఇప్పుడు జాగ్రత్తదేహానికి ఏదో గాయం తగిలింది అండి వధ అంటే గాయం తగిలింది లేకపోతే ఇంకా తల ఏమి ఉంటుంది చూద్దాం భస్కారాలు ఏమంటారు జాగ్రత్త దేహానికి గాయం తగిలింది లేకపోతే రోగం ఏదో వస్తుంది స్వప్నాభిమానం ఎలా ఉంటాడు ఆ గాయం తగిలిన వాడుగా ఉంటాడా ఆ దోషం దానికి తగలదు నవధేయ నాస్తికే హని తర్వాత నాస్మేణ శ్రామ ఈ శ్రామం అయింది ఎది శ్రామం అస్రామ మళ్ళీ ఈ జాగ్రత్త దేహానికి ఏవో దోషాలు ఉంటాయి శ్రామ దోషం అంటే శ్రవిస్తూ ఉండే దోషం ముక్కో కళ్ళు శ్రవిస్తూ ఉండే దోషం ఉంటుంది దానివల్ల ఈ స్వప్నాభిమానికి శ్రామత్వ దోషం లేదు అంతవరకు బానే ఉంటాయి కానీ అసలు సమస్య ఏంటంటే వీడు మంతమీద జాగ్రత్తదేహం కనుంటుంది వీడు కలలో వీడిని ఎవరిలో తరువుకొస్తారు వీడో లక్ష రూపాయలు ఎంతో మూట పక్షులు ఎంతో ఉంటాడు కలలో వీడి శత్రువులు వీళ్ళు తరువుకొచ్చి వీడిని దగడబా మోదేసి వీడిని గాయపరిచి అడిపోతారు గ్రంథినం గ్రంథి టూ టూ ఉంది చూడండి టూ అంటే ఆండి అగర్ హ్యాంగ్ ఘంథి టూ ఎవర్ టూ వచ్చిందంటే అర్థం అంతవరకు వచ్చిన మహిమ వర్ణన అయిపోయింది స్వప్న మహిమవర్ణన స్వప్నాత్మ యొక్క మహిమని చెప్పేసారు ఇపుడు భయం దదర్శ భయాన్ని చెప్తుంద ఏమిటి భయము వీళ్ళు యశం ఎనం ధ్రంథి ఏవా వీడిని పట్టుకుని వీటి శత్రువులు స్వప్నంలో వీళ్ళు కొట్టేస్తారే ఇప్పుడు ఇక్కడ చూడండి మూడు వాక్యాలు ఉన్నాయి గ్రంథి ఏవా ఇత్యాదయం ఇవ అప్రియవేత్త ఇవ రోగి ఇవ నాలుగు వాక్యాలు నాలుగు గర్భలు ఈ నాలుగు గర్భల్లో మూడు గర్భుల పక్కన వివా ఉండండి అంటే ఇవ్వలే యథార్థం కాదు అలా కనబడ్డం మాత్రమే మూడు వాక్యాల్లో అది యథార్థం కాదు అలా కనబడ్డమే అది వేదినట్టు కనబడుతుంది తర్వాత దుఃఖాన్ని అనుభవించినట్టు కనబడుతుంది ఎవరిలో మొక్కలు మొక్కలు చేసేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు కొట్టినట్లు కనబడుతుందా అయితే నిజంగానే కొట్టేస్తారా కొట్టినట్లు కనపడుతుంది మరి ఇవాళ ఏదో అక్కడ ఏవా ఉంది ఏం చేద్దాం ఇప్పుడు ఆ ఏవాటి ఇవా అర్థం చెప్పాలి కదా కాబట్టి ఏనం ఘంతి ఏవా అంటే ఇతన్ని ఎవరోలో కొత్తస్తున్నారు నిజంగానే కుదిరిస్తున్నారు అనుకున్నారు ఏవా చెప్తే ఏమవుతుంది ఎవరిలో కొత్తస్తున్నట్టుగా కనపడుతుంది ఇచ్చాదయం ఇవా ఎవరిలో మరొక అపకారం చేస్తున్నట్టుగా కనపడుతుంది విచ్ఛాదయం అంటే చూద్దాం ఇదోటో చిరాచవరి చేసేటం అప్రియ వేస్తేవ భవతి అప్రియము అంటే దుఃఖము దుఃఖం అనుభవానికి వచ్చిందా లేకపోతే దుఃఖం అనుభవానికి వచ్చినట్లు కనపడుతుందా తర్వాత రోడికి ఇవా దుఃఖం రావడం కనుక భోగము కూడా ఏడిపేస్తున్నట్టుగా కనపడుతుంది అంటే అర్థం ఏమిటి స్వప్నంలో కూడా వీడికి దుఃఖాలు భయాలు తప్ప మరి స్వప్నాత్మ స్వప్నాభిమాని అయిన పురుషుడే యథార్థమైన ఆత్మ అయితే మరి వారికి సుఖ దుఃఖముల సంసారం ఏమిటి ఈ భయం ఏమిటి ఉండడానికి వీరులేదా జాగ్రత్త దోషాలు స్పృశించని మాట వాస్తవమే అయినా స్వప్నంలో కొత్త శక్త దుఃఖాలు భయాలు వచ్చి పడిపోతున్నాయి అంటే అర్థమేమిటి ఈ స్వప్నాభిమాని కూడా వాస్తవమైన ఆత్మ కాదు ఎందుకంటే భోగ్యం పశానీ కాబట్టి ఈ స్వప్నాత్మయందు అంటే స్వప్నాభిమాని అయిన పురుషునియందు భోగ్యమును అంటే ఫలమును అంటే అభయం ఫలమేమిటి అమృతం అభయం సో ఏతమృతం అభయం ఏతద్ బ్రహ్మ అమృతమో అభయమో ఇవి ఉండాలి అదే ఫలము ఆత్మజ్ఞానానికి ఫలము కాబట్టి ఈ స్వప్నా పురుషునియందు కూడా నాకు అమృత అభయత్వములు కానవస్తులేదు కాబట్టి ఇది ఆత్మ కాదు అని తెలుసుకున్నాడు తెలుసుకుని మళ్ళీ వాపస్ వచ్చేస్తాడు అని అది విచారం బస్ ఆపశ్యవధేనా సహన్యతే ఛాయాత్మవత్ కాబట్టి ఇప్పుడు ఛాయాత్మకంటే ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో చూడండి ఛాయాత్మ ఉందనుకోండి ఈ వీడు నిలబడి ఉంటాడు వీడి తలనడికిస్తే ఛాయాత్మ ఏమవుతుంది అది కూడా తలనరికినట్లయిపోతుంది కానీ జాగ్రత్త అవస్థలో వీడికి దెబ్బలు కొట్టారనుకోండి స్వప్నావస్థలో ఉండే స్వప్నాత్మకా దెబ్బలు కాగలరు బట్ ఇది ఇంప్రూవ్మెంట్ అన్ని పాజిటివ్ పాయింట్ అయితే కూడా చామ్యేణ స్వప్నాత్మా ఇద నేను శ్రామేణ అన్నా శ్రామ్యేణ అనాలి మంత్రంలో శ్రామ్యేణ అని ఉంది శ్రామ్యము అంటే అర్థం ఏంటో తెలిసినా ఆనందగిరి ఏమన్నా సేదో తెలిసినా చిక్షురాధిగత అనవరత సలిల గలన విషజ నా కన్ను ముక్కు లేదంటే ఏదైనా గాయం ఉంటే ఆ గాయం నుంచి నిరంతరంగా మాయిత్యరు వస్తూ ఉంటుంది దానివల్ల చాలా కష్టం అయిపోతుంది ఆ గాయం మానదు ఆ కన్ను రోగం పోదు ఆ చెరీ ఏదో ఎదురించింది లేదా ముక్కు అది అప్పటికి తేదగడం దాన్ని శ్రామము అంటారు ఇదే ముందనుకున్నదే కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉండే దేహమునకు ఈ శ్రావమనే దోషం ఉన్నా స్వప్నావస్థలో ఉండే పురుషులకు ఈ దోషాలేమీ ఉండవు బాగుంది ఆగమమాత్రేణోపన్యస్త నాస్జరయా ఏతజ్జీ తదిహన్యాయన ఉపపాదయుపన్యం అసలు మీ ప్రసంగం అంతా ఎందుకు చేస్తున్నారు ఇలాగ అస్తమానం రామ రామవదు అక్కడ ఛాయాత్మ దగ్గర ఏం చెప్పారు ఇక్కడ శ్రామ్ అక్కడ శ్రామ ఇక్కడ అంధుడైతే అక్కడ అంధుడు ఇక్కడ గాయం జరిగితే అక్కడ గాయము అని ఇలాగే చెప్పారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రామ్ ఇక్కడ శ్రావ లేదు ఇక్కడ అంధుడైనా ఇక్కడ అంధుడు కాదు ఇలాగా ఈ ప్రసంగం ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మీకు గుర్తుంటే ఆత్మస్వరూపాన్ని నిరూపిస్తూ అధ్యాయానికి ముందులో ఏమని చెప్పారంటే నాస్యజయా నవహేణే అని చెప్పారు ఆత్మస్వరూపాన్ని వివరిస్తూ ఈ దేహము ఆత్మ కాదండి ఈ దేహానికి ముసలిధనం వచ్చేసినా కూడా ఆత్మకి జీర్ణత్వము లేక ముసలిధనము లేదు ఈ దేహం తుప్పకూలిపోయినా మరణించినా ఆత్మకి మరణం లేదు అని చెప్పారు ఆ చెప్పినటువంటి సత్యాన్ని ఈ నిత్యాత్మలకే అన్వయించుకుంటూ వస్తున్నారు ఛాయాత్మ వాస్తవమైన ఆత్మ కథాలకు ఎందుకంటే వాస్తవమైన ఆత్మే కనుక అయినట్లయితే నాశ్య జరయట జీర్యత అనే కండిషన్ అప్లై అవ్వాలి కానీ అప్లై కాదు ఈ అసలు దేహము ముసలిది అనుకోండి నడువు ఉందిన దేహం అనుకోండి ఛాయాత్మ ఎలా ఉంటుంది అదే నడువు ఉంది ఉంటుంది ఇంకా స్వప్నాత్మ అసలు దేహంలో ఉండే సెట్ ఆఫ్ దోషాలు స్వప్నాత్మలో ఉండకపోవచ్చు కానీ ఇక్కడ లేనివి ఇంకో కొత్త సెట్ ఆఫ్ దోషాలు దాంట్లో ఉంటాయి కాబట్టి స్వప్నాత్మను కూడా యథార్థమైన ఆత్మ నానికి వీలు కాబట్టి దేహద దేహగత ధర్మములు వేయగలవో అవి మంచివి కానీ పెద్దవి కానీ ఆత్మస్వరూపమును అవి అంతవు స్పృశించవు అనే విషయాన్ని బాగా దృఢంగా చెప్పడం కోసం ఈ రెండు దృష్టాంతాల్లో కూడా ఇసుకల దేహ ధర్మాలని ఇటు వస్తాయనే సందర్భంలో చెప్పారు ఛాయాత్మ సందర్భంలో స్థూల దేశ ధర్మాలు స్వప్నాత్మక కాదు అని ఈ సందర్భంలో చెప్తున్నారు మొత్తం మీద ఆ ప్రకరణాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు అని అక్కడ ఆగమంలో చెప్పారు నాస్యక జరయా ఆగమం అంటే శృతి వాక్యంలో చెప్పారు ఆ శృతి వాక్యంలో చెప్పినటువంటి ఒక మహోన్నతమైన సత్యాన్ని ఆత్మస్వరూపానికి సంబంధించిన సత్యాన్ని ఇక్కడ యుక్తియుక్తంగా నిరూపించుట కొరతయి దాన్ని ఛాయాత్మక అన్వయించటం దాన్ని స్వప్నాత్మక అన్వయించటం ఇలా ముందు ముందు కూడా ఇవే అన్వయించి అన్వయించి ఆఖరికి కంక్లూడ్ చేస్తారు కూల దేహగత ధర్మము కూడా ఆత్మను సుతరాము సృశించవు అని కంక్లూడ్ చేస్తారు కాబట్టి అక్కడ పద్ధతి ముందు ఒక సూత్రాన్ని స్మృతి చెప్పేస్తుంది అక్కడ ఆగమము స్మృతి చెప్పింది కాబట్టి మనం దాన్ని స్వీకరిస్తాం సరిపడదు దాన్ని యుక్తితో మనం మననం చేయాలి ఇదంతా యుక్తిని ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు అని అదే అక్కడ ఉన్నది సో ఆ అధ్యాయాదవ్ ఆగమ మాత్రేణ ఉపన్యస్తం నాస్య జరయా ఇత్యాదిహము యొక్క ముసలిధనము చేత ఆత్మకు వృద్ధాప్యము ఉండదు అని మొదలుపెట్టి ఒక స్థితి వాక్య రూపంగా ఒక సూత్ర రూపంగా చెప్పిన దాన్ని న్యాయన ఉప పాదయుం న్యాయము అంటే యుక్తి యుక్తితో బాగా బలం చేయడం కోసం ఈ ప్రసంగం అంతా నడుస్తూ ఉన్నది మంచిది ఛాయాత్మవత్ దేహదోష యుక్త ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి మీకు కన్క్లూజన్ ఏ వచ్చింది ఛాయాత్మకి అన్ని ఛాయాత్మ ఎందు వచ్చేస్తున్నాయి కానీ మూలదేహ దోషాలు ఏవి కూడా దీంట్లోకి రావటం లేదు కాబట్టి ఛాయాత్మకంటే స్వప్నాత్మ ఇంప్రూవ్మెంట్ ఉంది కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇది బానే ఉంది ఇదే ఆత్మ అనుకుని వెళ్ళిపోయేది కానీ మధ్యలోకి వెళ్ళాక దోషమేమో తెలుసుకున్నాడు అది ప్రస్తుతం కింటూ కింటూ అంటే కానీ ఇది కానీ వేసేది అంటే కింటూ పరంతు అంటూ ఉంటాడు బట్ ఏమన్నా నాకు లోన్ కావాలో వెయ్యి రూపాయలు లోన్ కావాలంటే అఫ్ కోర్స్ నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇవాళ ఐకన్స్ తేని యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ న్యూ విల్ పే బ్యాక్ అవసరం నాకేమీ డౌట్ లేదు బట్ అంటే అర్థమేంటే నీకు ఇవాడు ఇస్తాడన్నట ఇవ్వడన్నట్ట బట్ నాన్న నేను తెలియని వాడైతే ఏం చేస్తాడంటే మన ఆశీర్వదించే వచ్చి చేయాలి ఇంకో ఉండకూడదు అన్న వాడు ఏమని చెప్తారంటే ఇవాళ శుక్రవారం కాబట్టి ఎవరన్నా కూడా ఇప్పుడు ఏం చేస్తారు లేదు శుక్రవారం నాడు ఇవ్వకూడదు శుక్రవారం నాడే ఇవ్వాలి నిజానికి ధనాన్ని సద్వినియోగం చేసి ఇది శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన దురోజను కదా ఆ రోజే ధనాన్ని చేయాలి ధనానికి సద్వినియోగం అయితే ఎదురువాడికి ఇస్తేనే సద్వినియోగం కాబట్టి ఆ వేళే మన లౌఘ్యం చేత శుక్రవారం ఇస్తే ఒక భ్రమ అన్ని రాంగ్ నోస్తుంది శుక్రవారం ఇవ్వడం లేకపోతే ఇప్పుడు రాహుకాలం ఉందండి ఇప్పుడు ఇవ్వనండి తర్వాత రాహుకాలం రెండు గంటల ఎద్ద ఉంటుంది ఆ తర్వాత వెళ్తే అక్కడ ఉండదు వెళ్ళిపోతాడు కారు వేస్తే ఈ బట్టకు అర్థం ఏదో ఉంటుంది అంటే ఇవ్వడానికి అర్థం అలాగే కింటు పడి ఉంటుంది కింటు అంటే అబ్బా ఛాయాత్మక ఉన్న దోషాలు ఏమిటి ఇంట్లో లేవండి ముఖజీవుడి దారుతూ ఉంటే అద్దంలో చూసుకుంటే అద్దంలో ఛాయాత్మ అలాగే అధ్మానంగా ఉంటుంది కానీ స్వప్నాత్మకు నిలవిల మెరిసిపోతూ ఉంటుంది హాయిగా ఉంటుంది అబ్బా ఏం చెప్పాలి స్వప్నాత్మ యొక్క మహిమ కాని జ్నంతిత్ వైనం ఇవా ఏవా అంటే నిశ్చయంగా కానీ స్వప్నంలో చూసింది ఏదో నిశ్చయం కాదు అంతా కనపడ్డమే కానీ ఉన్నది కాదు కదా ఇక్కడ ఏవ శబ్దానికి ఇవా అర్థం చెప్పుకుంటాం కొట్టేస్తారు ఘంతి అంటే కొట్టేదరు బహువచనం ఊరో ఇదిరో కలిసి మొత్తం స్వప్నంలో కొట్టేస్తారు బడబడ కొట్టేస్తారు నిజంగా కొట్టేస్తారండి ఇవా పేద సిబ్దానికి ఇవా అర్థం చెప్పండి గ్రంథి వైనచన చస్తవ్యం అంటే అలా చూసుకోవాలి అర్థం మీరు ఇలా చూసుకోవాలి ఎలాగా బహువచనం కదా చేసిన ఎవరో కొంతమంది వచ్చేసి వీడిని దారి కాకి కొట్టేస్తారు నిజంగా కొట్టేస్తారని కాదు ఇవంతి ఇవేన కొట్టేసినట్లుగా అనిపిస్తుంది నాకు ఘనంతేదేటీ ఇవా అని చెప్పుకోవాలండి ఎలా ఉంది కదా అని నిజంగానే కొట్టేస్తారని చెప్పకూడదు ఎందుకంటే స్వప్నలో నిజంగా కొట్టేసి ఇదేమీ లేదు అక్కడ అక్కడ తెలుగులో అలాగంతా స్పష్టంగా వచ్చిందండి ఉత్తరేసు సర్వేసు యువ శబ్దర్శనా ఉత్తరేషు అంటే తరువాతి వాక్యముల ఎందు అని అర్థం తరువాత వచ్చిన వాక్యాలు ఉన్నాయో వాటి ఎందు ఉత్తరేసు ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు వాక్యాలు ఉన్నాయి గ్ని ఒక వాక్యం లర్భు ఇచ్ఛాదయం అప్రియ వేత్తవ భవతి వ్యర్థ వ్యర్థ ఇచ్చి లర్భు రోజుకి నాలుగు వర్భస్ ఉన్నాయి నాలుగు వర్గసులో ఒక వర్భుకి మాత్రమే ఏవా ఉంది మిగతా మూలింటికి ఇవానే ఉండే కాబట్టి స్వప్నావస్థలో ప్రతిదీ ఇవా తీసుకోవాలి ఏది అక్కడ ఉన్నది కాదు ఉన్నట్లు కనబడుతాయే కానీ వాస్తవంగా ఉన్నది ఏదీ లేదు కాబట్టి మూడు వర్బ్స్ లో ఉంది గనుక నాలుగోది కూడా అదే అవస్థకి చెంది అదే ప్రవాహంలో ఉన్నది గనుక అక్కడ ఏవ అని అర్థం చెప్పుకుంటే అక్కడికి మొత్తం స్వప్నావస్థ క్లియర్ గా తెలుస్తుంది లేకపోతే ఏమిటి వీడు ఏడు అది అది మాత్రం కల్లే కానీ వీడిని కొట్టాడు అది మాత్రం చేశాం అది ఎలా చూపుతుంది నాస్యవధేన హన్యటే ఇ విశేషణాత్ హిత్వా చే అది పూర్వక్షం ఈ పూర్వపక్షం ఎలా ఉందంటే ఆరంభంలో నవధే నాట్యహన్యత అయిన పైన చెప్పారు కదా పైన ఏమని చెప్తారంటే జాగ్రత్త అవస్థలో ఉండే దేహానికి గాయం తగిలినా ఈ స్వప్నాత్మకి గాయము ఉండదు అని చెప్పారు నవధేనాస్య్య హన్యత అయిన ప్రారంభంలోనే ఉండదు అక్కడ అలా చెప్పారు కాబట్టి దాంతో దీన్ని పోల్చుకుని నిజంగానే కొట్టేసేవో అని ఎందుకు చెప్పకూడదు అది పూర్వపక్షం అదే స్వప్నంలో నిజంగా కొట్టేయడం ఏంటండి అఫ్కోర్స్ జాగ్రత్త అవస్థలోని దేహానికి తగిలిన గాయము స్వప్నావస్థగా అన్వయించదు అది యథార్థమే అంతేగాని నిజంగా ఆ వాక్యాన్ని ఆలంబనంగా చేసుకుని స్వప్నంలో కొట్టేశారు అని నిజంగానే కొట్టేశారు అని ఆ వాక్యాన్ని బట్టి దీన్ని తప్పది అలా చేయకూడదు అది సరికాదు ఎందుకంటే ప్రజాపతిని ప్రమాణీకృత అనృతవాదిత్వాదనా అనుపమక్తే మాటలు చెప్పింది ఎవళ్ళు ప్రజాపతి ప్రజాపతి చెప్పినటువంటి ప్రజాపతి చెప్పింది ఏంటి స్వప్నాత్మయే ఆత్మ అని చెప్పాడు స్వప్న ఆత్మ అని చెప్పాడు అని తీసుకున్నాడు కదా ఆయన అలా చెప్పలేదు కానీ ప్రస్తుతంలో ఇంద్రుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాన్ని బట్టి చూసినట్లయితే స్వప్న పురుషుడే ఆత్మాని స్వీకరించాడు స్వప్న పురుషే ఆత్మాన్ని ఎవళ్ళు శక్తి స్వీకరించాడు ప్రజాపతి గారు చిక్తిని స్వీకరించాడు ప్రజాపతి గారు నిజానికి అలా చెప్పినాడు కానీ అలా చెప్పాడని వీడు అనుకుంటున్నాడు కదా ఇప్పుడు ప్రజాపతి గారు చెప్పిన దానికి తనకి అన్వయిస్తున్నాడే ప్రజాపతి గారు చెప్పాడు అని అనుకున్న స్వప్న ఆత్మతి పరిస్థితిని అన్వయిస్తున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ప్రజాపతి గారు చెప్తారని వీడు అనుకున్నాడు కాబట్టి ఇది ఇది అనుకున్నది తప్పు అని చేసే వరకు ప్రజాపతి గారు దేని ఆత్మని చెప్పినట్టు స్వప్న స్వప్న పురుషుడు ఆత్మ అని చెప్పినట్టు నేను అలా చెప్పలేదు రా అంటే అప్పటి నుంచి ఇంకా కాదు అంతవరకు స్వప్న పురుషుడే ఆత్మ ఇప్పుడు స్వప్న పురుషుడే ఆత్మ ఆ స్వప్న పురుషుణ్ణి కొట్టేశారు అని ప్రజాపతి గారు చెప్తే ఆ వాక్యం యథార్థమా అసత్యమా అసత్యం ఎందుకంటే స్వప్న పురుషుణ్ణి కొట్టేయటం నిజంగా అనేది ఏదీ ఉండదు కొట్టినట్లు కనపడమే ఉంటుంది కానీ కొట్టేయడం నిజంగా కొట్టేయడం అనేది ఏది ఉండదు కాబట్టి ప్రజాపతి గారు స్వప్న పురుషుడే అర్థం చెప్పారు స్వప్న పురుషుడే నిజంగానే కొట్టేశారు అని చెప్పినట్లయితే ప్రజాపతి గారు చెప్పిన దానికి అసత్య దోషాన్ని ఆపాదించినట్లు అవుతుంది ఎందుకంటే ప్రజాపతి గారు ఏది యథార్థం కాదో దానిని యథార్థమని చెప్పినట్లుగా అవుతుంది ఎందుకంటే స్వప్న పురుషుల్ని కొట్టేయడం అనేది ఏది ఉండదు కొట్టినట్లు కనబడ్డదే కానీ కొట్టేయడం అనేది ఏదీ ఉండదు కాబట్టి అటువంటి అనుతత్వ దోషాన్ని ఇంద్రుడు ప్రజాపతి గారికి ఆపాదించినట్టుగా మనం అనకూడదు ఎందుకంటే ఇంద్రుడు యోగ్యమైన శిష్యుడు ఆయన ప్రజాపతి గారికి అనుతత్వ దోషాన్ని ఆపాదించడం అది ఒకటి రెండు స్వప్నంలో యథార్థంగా కొట్టేయడం అనేది ఏది ఉండదు స్థితిలో ఏవానన్నా అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఏవశబ్దాన్ని ఇలాగా మార్చుకునే మనం దాన్ని అర్థం చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఎలా ఉండడం చేత ఈ సమస్య ఎందుకంటే వేద మంత్రంలో ఏదైనా ఒక పదం ఉందంటే దానికి ఉన్న అర్థాన్ని మనం స్వీకరించాలి లేనిపోయిన కొత్త అర్థాలు చెప్పకూడదు ఇంకా అది ఫిక్తి కాకపోతే మటుకు దాన్ని మార్చి యుక్తికి విరుద్ధం కాకుండా తీసుకోవాలి అంటే కానీ ఘటమును పట్టముని పదమని వేదం చెప్పిందంటూ ఉండకూడదు గతవన్నీ పట్టుకుని పథవన ఎలా చెప్తుంది చెప్పదు వేదాం వాళ్ళు చెప్పినట్టు కనబడితే ఎక్కడో అక్కడ తేడా ఉందనమాట మనం అర్థం చేసుకోవటంలో దోషం ఉంది అయితే పాఠ దోషాలు ఉంటాయి వల్లించి వాళ్ళు తప్పులు వందిస్తారు ఇవాణానికి ఏవాన్ని పెడతారు ఎవడో దాన్ని ఘనలో వేస్తారు ఘన ఘనాన్ని పెట్టేసే మై నేధాంబై మైన్ ఏధామ్మై మైన్ ఏధాం ఏదాం వెల్లి అంటారు ఇంకా అది కరెక్ట్గా పడిందంటే ఇంకా ఫిక్స్ అయిపోతుంది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అక్కడ కనుక పై మిస్టేక్ ఏవా వివాద చేయాల్సింది కూడా ఏవా చేసి దాన్ని ఘనభగ్యత కాపాడి చూసేది అంటే ఇంకా ఫిక్స్ అయిపోతుంటుంది అది ఇది ఒక అక్కడక్కడ శంకర్లు పాయింట్ ఎవరికి ప్రమాద పాఠోవా అని ఉంటారు ఏవాది ఇవా అర్థం చెప్పాలి లేదు మేము అలా చెప్పా ఉంటారు అయితే ప్రమాద పాఠం ఇది ఎక్కడో ఎవరో పొరపాటు పడి ఏవా అన్నాడు కాబట్టి ఇవా ఎందుకంటే ఏమా సందర్భం ఇవాణి ఏకదమృతం ప్రజాపతివచనం కథ మృసా ఇంద్ర కం ప్రమాణీకన్ ఇప్పుడు చెప్పండి ప్రస్తుతంలో ప్రజాపతి చెప్పిన ఆత్మీయ ప్రస్తుతంలో స్వప్నపురుషులు ఎందుకంటే ప్రజాపతి స్వప్న పురుషుణ్ణే ఆత్మగా బోధించాడు అని ఇంద్రుడు అనుకుంటున్నాడు కదా అది ఇంద్రుడి యొక్క అవగాహన నిరీక్షణ తర్వాత మారుతుంది ఈ స్వప్న పురుషుడిని ఇతరులు మీద పడి వారికి నిజంగా దెబ్బలు తగిలేయటం అన్నది సంభవం కాదు ఒకవేళ స్వప్న పురుషుడిని కొట్టేస్తే వాడికి దెబ్బలు గాయాలు తగిలేసాయనుకోండి అప్పుడు ఆ స్వప్న పురుషుడు అమృతుడవుతాడా అవడు కానీ మరి అమృతం అని చెప్పాడు ఆత్మ ఎవరు ప్రజాపతి గారు అభివృద్ధి అని చెప్పారు ప్రజాపతి గారు స్వప్నాత్మయే యథార్థంగా ఆత్మని చెప్పి ఆ స్వప్నాత్మయే అభివృద్ధుడు అని కూడా చెప్పి ఆ స్వప్నాత్మనే కొట్టేశారు అని చెప్తే అది ప్రజాపతి గారి వాక్యాల్లో పరస్పర వైరుధ్యం వచ్చేస్తుంది కదా అటువంటి పరస్పర వైరుధ్యాన్ని ప్రజాపతి గారు చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని ఇంద్రుడు అర్థం కదా అనుకోడు ఎందుకు అనుకోడు యోగ్యమైన శిష్యుడు భక్తి శ్రద్ధలు కాబట్టి అక్కడ ఏల శబ్దానికి ఇవనే అర్థము లేకపోతే ఏల శబ్దానికి ఏలే అర్థం చెప్తే ప్రజాపతి స్వప్న పురుషుడు అర్థం చెప్పాడు ఆ స్వప్న పురుషుడిని కొట్టేశాడు ఆ స్వప్న పురుషుడు అమృతుడు ఈ మూడు వాక్యాలను ఎవరు చెప్పినట్టు ఇప్పుడు ప్రజాపతి చెప్పినట్టు ఈ మూడు వాక్యాల్లో దోషం వచ్చేసింది కదా ఎలాగా అమృతుడ ఉంటే కొట్టిదయ్య బదు సంభవం కాదు కానీ ఈ మూడు కూడా ప్రజాపతికి చెప్పాడు నేను విన్నాను ఇంతే అని ఇంద్రుడు బలంగా నొక్కి చెప్పాడు అనుకోండి సపోజ్ అప్పుడు ఇంద్రుడు ప్రజాపతి గారికి మర్యాద చేసినట్ట లేకపోతే ఆయన నెక్కి మీద దోషాన్ని ఆపాదించినట దోషాన్ని ఆపాదించినట్టే అవుతుంది అలా ఇంద్రుడు ఎప్పుడూ చేద్దాం ప్రజాపతి వచనం కథం ప్రసాహుర్యాంద్రహ ఎందుకంటే ఇంద్రుడి దృష్టిలో ప్రమాణీకొన్ ప్రజాపతి గారి యొక్క వచనము సత్యము అనే ఒక పెద్ద శ్రద్దతో అతను శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఆయన మీద ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్ని రూద్దడు కాబట్టి ఇక్కడ ఏవ శబ్దానికి పూర్ణము దూర్ణ పూర్ణమాద పూర్ణమెం శాంతి శాంతి శాంతి హరి ఓం గురు హరి హే ఓం దీకృష్ణార్క నమస్తే ఆదివారం నాడు